శ్రీ గురుద్యో నమ హరి ఓం గణానామహే కవి కవీనామం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణి శ్రీమహాగ్రాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం చార్యపే గిరు పరపరా తర్మఫలాసంగ నిత్యతృప్రాశ్రుత్యభిప్రవృత్తో చెక్కు కదా అవతారికి తీసుకొచ్చాం జ్ఞానాజ్నిదగ్ధకర్మత్వాత్ తమ అకర్మ ఇవ సంపద్యతే ఇత్యేకమర్థం దర్శయ్యం నాహ ఆ పండితుడు ఉన్నారు చూసారా సమాహు పండితం బుధా పండితుడు అంటే ఆత్మజ్ఞానం గలవాడని అర్థం ఇప్పుడు ఒక ఆయన పండితుడని చెప్పుకుంటాడు నేను పండితుడను పండిత్ ఆయన అడిగారు మీరు ఏ శాస్త్రంలో పండితులు పండితులు ఉన్నాయి అని అడిగారు అడిగితే ఎత్ర వైయాకరణ తత్ర వైదికాడ మనం వెళ్లి చోట్ల వ్యాకరణ పండితులు ఉన్నట్లయితే మేము వేద పండితులు ఎత్ర వైదికాహ సపోజ్ మీరు వెళ్ళి చోట్ల వేద పండితులు ఉన్నారనుకోండి అప్పుడు తత్ర వైయాకరణ అక్కడ వ్యాకరణ చెప్పాడు ఎక్కడ లోభయం అక్కడ వైది లేదు వైయాకరణులు లేరు అప్పుడే తత్ర శోభయం అక్కడ మేము నందు రూట్లోనూ పండితులే ఎత్ర శోభయం తత్ర నోభయం అని చెప్పాడ ఎక్కడైతే వ్యాకరణ వేదా రెండింట్లోనూ విద్వాంసులు ఉంటారో అక్కడ మేము మాకేమీ తెలియదు అలాంటి పండితుల గురించి మనం మాట్లాడటం లేదు పండితుడు అంటే కర్మని అకర్మ చేస్తలే ఆత్మస్వరూపాన్ని అకర్తృ అభోక్తృస్వరూపంగా ఎవరైతే తెలుసుకుంటాడో ఆయన జ్ఞానము అని అగ్నించేసి దశించబడిన కర్మలకు అలవాడు కనుక ఆయన కృషి వాళ్ళ దృష్టిలో ఆన్లుకర్స్ దృష్టిలో ఆయన కర్మ చేస్తున్నట్టు కనబడ్డా ఆయన కర్మ చేసినట్లు కాదు నిసర్గరత్తు మహారాజు ఉండేవారు ఆయన ఒక రమణ మహర్షి ఫోటో రాముడు ఫోటో ఒకటే ఇలా రెండు మూడో ఫోటోలు పెట్టి వాళ్ళు అగరబట్టి వెలిగించి ఇలా హారతిచ్చి ఇలా ఒకటి పెట్టేవారు ఆయన అడిగారు ఒకసారి మీరు కర్మ చేయట్లేదంటారని మీరు మాట్లాడుతున్నారు కదా అని అన్నారు అని అడిగే ప్రశ్న అంటే ఆయన అన్నారు చూడు నేను మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావా అంటే వింటున్నాను నేను కూడా వింటున్నాను అని చెప్పారు నేను మాట్లాడుతుంటే నువ్వు ఎలా వింటున్నావో అలాగే నేను కూడా వింటున్నాను సాక్షిగా నేత్రకారు ఆనం చేస్తే నువ్వు వింటావా అలాగే నేను వింటాను అంటే ఇది పేతృకా దీని ఎందు అహంభావం కానీ అది చేసే క్రియ ఎందు కర్తృత్వ భావం కానీ లేదు అని చెప్పారు ఆయన మరి భజన అంటే అది కూడా అది ఒక హ్యాబిట్ కను చేస్తున్నట్టు దాని ముందు కర్తృత్వం లేదు అని అన్నారు ఆయన సో అటువంటి మహాత్ములు వారు కర్మ చేసినట్టుగా అది అకర్మయ్య సంపద అది అకర్మయే అవుతుంది కానీ కర్మ అవసరం గంగ ప్రవహిస్తూ ఉంది అది అకర్మే కర్మలా కనకుండా ఇదంతా మనం విస్తారంగా చూసి ఈ విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు అందాము కర్మ ఫలాసంగం కర్మాసక్తిని ఫలాసక్తిని తత్వా విడిచిపెట్టి ఇదంతా ఈ కథంతా చెప్పడం కదా ఇప్పుడు భాష్యం చెప్పాలి అందాము తత్వా కర్మస్వాభిమానము ఫలాసత్ఫలాసంగతేనా యథోక్తేన అంటే ఇంతకుముందు వివరించిన విధంగా కర్మల యందు అభిమానాన్ని విడిచిపెట్టాలి కర్మలను చేసేవాడును నేను అనే కర్తృస్వాభిమానాన్ని విడిచిపెట్టి అంతేకాదు ఫలాసంగ ఫలమునందుండే ఆసక్తిని కూడా విడిచిపెట్టి అంటే ఎలాగుంటుందంటే కర్మ మొదలవుతుందండి కానీ ఫల ప్రశ్న ఫల భావనే ఉండదు మీకు అలాగే నేను చెప్పాను యాక్షన్ ఉంటుంది రిజల్ట్ విల్ డ్యూయర్షిప్ లేదా యాక్షన్ ఉంటుందంటే రిజల్ట్ ఉండదు విల్ ఉండదు డ్యూయర్షిప్ ఉండదు రెండు రకాల యాక్షన్స్ ఒకటి అజ్ఞానిది రెండవది జ్ఞానిది సో అటువంటి యాక్షన్ ఉండాలి యాక్షన్ ఇస్ డ్యా అది చాలా సరళమైన విషయం యాక్షన్ ఉంటుంది దీన్ని రిజల్ట్ ఏమిటనే అసలు ఆలోచనే పోదు ఎప్పుడైతే రిజల్ట్ మీద ఆలోచన లేదో విల్ ఉండదు ఇచ్చా ఇచ్చా తన స్నేచ్ఛత ఏతను నేను ఈ రిజల్ట్ కోసం ఈ కర్మ చేస్తున్నాను అనే గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండదు యాక్షన్ ఉంటుంది తర్వాత నేను కర్తలోనే అభిమానం ఉండదు యాక్షన్ ఉంటుంది అటువంటి స్థితి చెక్వ కర్మ ఫలాస అయితే మరి రిజల్ట్స్ లేకపోతే తృప్తి సంతోషం ఎలా కలుగుతుంది అంటే రిజల్ట్స్తో సంబంధం లేని సంతోషం కలుగుతుంది నిత్యతృప్త నిరాకాంక్ష విషయే నిత్యర్థ విషయములు అంటే పెద్దస్పర్శ రూపరస గంధములు అనే భోగములు ఆ భోగముల అపేక్ష కలవాడికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది ఆ భోగము లభించినప్పుడు కలుగుతుంది ఆ భోగం సెపరేట్ అయిపోయి దూరం అయిపోయినప్పుడు లేకపోతే లభించాలని వీడు అనుకున్నప్పుడు అది లభించినప్పుడు వీడికి ఏం కలుగుతుంది ఫ్రస్ట్రేషన్ కదా అసంతృప్తి కలిగి ఇప్పుడు కూడా భోగాలకు అలవాటు పడ్డవాడు చాలా తేలికగా డిస్టర్బ్ అయిపోతాడు ఎందుకంటే వారు ఎప్పుడు భోగాలను కావాలనుకున్న భోగాలు ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడో ఒక చోట బ్రేక్ వచ్చేస్తుంది బ్రేక్ వచ్చేప్పటికి వాడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు మామూలుగా హడాదిగా భోజన చేసేస్తున్నాడు అనుకోండి వడ్డన ఆలస్యమైతే కోపం వచ్చేస్తుంది ఏది ఇంతసేపు వడ్డన నీ వేయమంటే ఇంకా అదే తన కంగారు పడుతుంది సో అలాగుంటుంది అనమాట చిన్న విషయంలో కూడా ప్రశ్న చేసి వచ్చేస్తుంది అటువంటి వ్యక్తి ఎప్పుడూ అసంతృప్తుడుగానే ఉంటాడు ఎప్పుడైనా ఓ పిసరంత సంతృప్తి ఉన్నా అది కేవలము కోరిన వస్తువు మాత్రమే ఉంటుంది వేరే ఎటువంటి ఆకాంక్ష విషయముల ఎందుకు లేనివాడు ఎటువంటి ఆశ కామన లేని వాడు విషయభోగం లేని ఎక్కి ఆకాంక్ష లేదు అటువంటి వాడికి ఎప్పుడు తృప్తిగా హ్యాపీగా ఉంటాడు శాటిస్ఫైడ్గా కంటెంటెడ్గా ఉంటాడు సంతృప్తి అన్నది వాడిని వాడి ఆత్మస్వరూపంలో భాగంగా నిండుకుండలాగా హ్యాపీగా ఉంటుంది నిత్యతృప్త కాబట్టి నిత్యతృప్త అనేది పాజిటివ్ డెఫినెషన్లా పాజిటివ్ డిస్టింప్షన్లో ఉన్నా వాస్తవంలో అది నెగిటివ్ డిస్కృష్ణమే అని చెప్పిన ఆయన విషయ నిరాకాంక్ష అని పాజిటివ్ని కూడా నెగిటివ్గా మార్చే సర్థం చెప్పారు అంటే బాహ్య విషయంలో ఎందు ఆకాంక్ష లేనివాదు ఆకాంక్ష అంటే ఆశ ప్రశ్న హీడ్ అది లేనిపోదు బాగ్య విషయాలు వచ్చినప్పుడు వస్తాయి లేనప్పుడు లేదు అది లేనివాడు అని అర్థం తర్వాత నిరాశ్రయ ఆశ్రయర ఆశ్రయము లేనివాడు నిరాశ్రయ ఆశ్రయం లేనివాడు అంటే నెట్టి మీద కప్పు లేనివాడని లేకపోతే రోడ్డు మీద నెలకొంటే వాడని కాదు ఆయన చెప్తారు దీనికి దీనికి దృష్టాంతం హటిస్తుంది ఒకప్పుడు ఒక పెద్ద ధనవంతుడు దేవాలయాన్ని కట్టించేవాడు దేవాలయం నిర్మాణానికి మేస్త్రిల్ని కూలీల్ని పెట్టి కట్టిస్తున్నాడు ఆయన మంచి ఉదారుడు ధనాన్ని ఖర్చు పెట్టి అయింటి అరవై మంది డెబ్బై మందో కూలీలు రోజు వర్క్ చేసేవారు వాళ్ళతోటి వాళ్ళతోటి రోజు వర్క్ బిజీ చేసేప్పుడు కౌంటు వేసుకుంటే అరవై మంది వచ్చేవారు డే ఎండ్లో వీళ్ళందరికీ కూలీ ఇచ్చేప్పుడు కౌంటు వేసుకుంటే రెండు తగ్గేవారు యాభై ఎనిమిది మంది వచ్చేవారు మొదటి రోజు రెండో రోజు వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో తప్పులే చెట్టు ఉంటారులే పొద్దున్నేలా తప్పుల చెట్లు ఉంటాం సాయంకాలం అయినా తప్పులే చెట్టు ఉంటాం అని అనుకుని వీళ్ళు ఇగ్నోర్ చేస్తారు ఇప్పుడు యజమాని చెప్తాడు జట్ల ఎలా వస్తుంది మీరు రేపు కట్టాల లెక్క పెట్టండి సా పొద్దున్న సాయంకాలం మొన్నటి వీళ్ళు కరెక్ట్గా పని పెట్టుకున్న లెక్క పెడతారు రోడ్డు తగ్గుతుంది పొద్దున్న లెక్క పెడితే జీతం దగ్గర పెట్టారు యాభై ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది ఎవరు చెరువు పట్టుకోవాలని సో రెండు మూడు రోజులు గ్యారెక్టర్గా పరిశీలించు ఇద్దరిని పట్టుకుంటారు ఇద్దరు కూలీలను పట్టుకుంటారు కూలీల లాగా ఉంటారు వాళ్ళని కొట్టుకుంటారు అయినా మీరు జీతం ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతారు అడిగేవాళ్ళు మాకు తీసుకోవాలి ఇందులో తీసుకోవటం లేదు పని బాగా చేస్తారు వాళ్ళు రోజంతా దేవాలయానికి సంబంధించి వాళ్ళు కొట్టడం వీళ్ళు చేస్తున్నారు కానీ సాయంకాలం జీతం వచ్చే టైంకి చేతులు కొడుకుంటూ దానికి అందరూ వెళ్ళి జీతాలు ఒకరి తర్వాత ఒకటి తీసుకుంటారు వచ్చి వెళ్ళిపోతావు ఆ టైంకి మాత్రం వీళ్ళు చేతిలో వీళ్ళు జాగ్రత్తగా జీతం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు కలిసిపోయి స్లిప్ అయిపోతున్నారు అలా వెళ్ళిపోతుంటే పట్టుకొచ్చారు యజమాను దగ్గరికి పట్టుకొచ్చారు వీళ్ళిద్దరూ జీతాలు తీసుకోవటం లేదు ఎందుకు మీరు తీసుకోవటం లేదు అని ఆయన అడిగారు అడిగితే అవును మీరు ధనవంతులు ధనాన్ని ఖర్చు పెట్టి దేవాలయాన్ని మీ సేవ మీరు చేస్తున్నారు భక్తులకి ఈశ్వరని దర్శనం కోసం మీరు సేవ చేస్తున్నారు అలాగే మా సేవ మేము చేస్తున్నాం మా శ్రమదానమే ఈ దేవాలయానికి మేము చేసి సేవ అని వాళ్ళు అంటారు వాళ్ళు ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తూ తెలిసింది ఏమిటంటే ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉండే ఇద్దరు మహాత్ములు ఉండే అని తెలిసింది అది మహాత్ములాగా ఉంటే వీళ్ళు పని చేయనివ్వరని వేషం మార్చుకుని పూలి వాళ్ళ వేషంలో వచ్చి కొంత సేవ చేస్తూ అది అల్లాంటి సేవ అల్లాంటి కర్మ ఆ కర్మ ఎందు అలాకాణించలేదు వాళ్ళకి జీతం తీసుకోవట్లేదు మహాత్ముల వేషం మార్చమని వచ్చి అంటే మేము కర్తవము అనే విషయం వాళ్ళకి తెలియకూడదు కర్తృత్వ అభిమానం లేదు కర్మ ఫలాభంగం చేస్తా అది దానికి దృష్టాంతంగా చెప్పాను మీకు ఆ విధంగా కర్మలు చేస్తాను నిత్యతృప్తులుగా ఉంటారు నిరాశ్రయులుగా కూడా ఉంటా నిరాశ్రయులు అంటే ఏమిటి ఆశ్రయము లేనివాడు ఆశ్రయం అంటే ఒకటి చుట్టాలు చూడండి ఆశ్రయో నామా అది ఆశ్రయం అంటే అది పురుషార్థం ఏంటి మీ పురుషార్థం ఏంటి పురుషార్థం అంటే ఒక వ్యక్తిగా మానవునిగా నీ జీవితానికి గోల్ ఏమిటి చెప్పు దాన్ని బట్టి ఆశ్చర్యం మనం సెటిల్ చేద్దాం ఒకటి ధనము గోల్ అంతేకాదండి ధర్మార్థ కామములు అని మూడు ఉన్నాయి ఆ మూడింట్లో ముందు ధనంతో మొదలుతాను నేను అర్థమే గోల్ వాడికి అర్థమే గోల్ అయిన వాడు ఏదో ఒక దాన్ని ఆశ్రయిస్తాడు ఒక కర్మని ఆశ్రయిస్తాడు ఒక బిజినెస్ ఏదో చేస్తాడు వ్యాపారమో లేకపోతే వ్యవసాయమో ఏదో ఒక కర్మని ఆ కర్మ సాధనాలను ఆశ్రయిస్తాడు ఆ కర్మ చేయటానికి కావలసినటువంటి వ్యక్తులను ఆశ్రయిస్తాడు ఇలా ఎంతో మందిని ఆశ్రయించి అర్థము గోల్ చేరుకుంటారు ఇంకోటికి కామమే గోల్డ్ భోగా భోగాలను అనుభవించటమే గోల్డ్ చాలామంది ఏమనుకుంటారంటే కోరికలు కలిగి ఉండటము కోరికలను తిప్పుకోవటము ఇదంతా లెజిటిమేట్ యాక్టివిటీ అనుకుంటారు ఓకే ఒక ఒక స్టేజ్లో లెజిటిమేటే కానీ ఆ లెబిటిమసీ ఎంతో కాలం నిలబడి మీరు అర్థం చేసుకోండి ఒకసారి కామ వ్యవహారంలో మీరు పడ్డాడంటే ఇనీషియల్గా లెజిటిమసీ ఉంటుంది క్రమక్రమంగా కఠిన కాటలప్స్ అని అంటారు క్రమక్రమంగా వీళ్ళు కాంప్రమైజ్ లో పడిపోతారు పడిపోయి చిన్న చిన్న అధర్మాలు చేయడం ప్రారంభిస్తారు ఆ తర్వాత పెద్ద అధర్మమే చేస్తారు అది ఆ కామ ప్రవాహం వస్తుంది అలా లాగేస్తుంది మనిషిని ఇట్ ఎక్వైర్స్ మొమెంట్ అందు గురించి కామనలు ఉన్నాయి అది లిగిపోయి అనే ఆర్గ్యుమెంట్ అది పెద్ద బలమైన అది పెద్ద యోగ్యమైన ఆర్గ్యుమెంట్ కాదు అది ఫోన్ల ఎవరు ఆర్గ్యుమెంట్లు ఉంటాయి లోకంలో కామనా అనేది గోల్ కింద పెట్టుకుంటారు అంటే భోగానుభవమే గోల్డ్ చాలా మంది అలా ఉంటారు భోగాలు అనుభవించాలి సో ఈ గోల్ పెట్టుకున్న వాళ్ళు ఇంకైతే వీళ్ళు రెట్టి వాటికి పోతూ ఉంటారు సెలవులు పెట్టేసి డబ్బులు పోగేస్తారు ఆ డబ్బుల్ని వేళ వేల డబ్బులు లాగేయడానికి బిజినెస్ పీపుల్ ఉంటారు ఈ డబ్బులు వాడు మొహన పారేసి వీడి పోతాడు అక్కడ వీడికి సకల భోగాలు వాడు ఏర్పాటు చేస్తాడు వీడు ఏం చేస్తాడంటే స్విమ్మింగ్ పూల్లో కూర్చుంటాడు వీళ్ళు ఒక టైర్ ఒకటి వేసుకుని స్విమ్మింగ్ పూల్లో కూర్చుంటాడు కూర్చుని ఆ మీద ఒక యంగ్ లేడీ వచ్చి విష్టి ఏదో పెట్టిపోతుందో తాగుతూ ఉంటాడు పొగలు మధ్యాహ్నం పది గంట పొద్దున పది గంటలు అలా ఉంటాడు ఏమి చేస్తున్నావు అంటే కష్టపడి సంపాదించి అని ఇప్పుడు అనుభవిస్తున్నాను మానవులు ఎంత మూర్ఖులుగా ఉంటారంటే కూడా లికారం కలుగుతుంది ఇంకా ఈ భోగాసక్తియే పురుషార్థంగా ఉంటాడు అప్పుడు కామపురుషార్థం వాడు ఆ పురుషార్థాన్ని ఎలా సాధించబోతాడు ఏదో ఒక కర్మను ఆశ్రయించి ధనంలో కర్మనో మనుషులను ఎవరో హను కొట్టుకోవాలి ఏదో కొట్టుకుని ఆ కామపురుషార్థాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు ఇక ధర్మము అని ఇంకో పురుషార్థం ఉంది ధర్మము అంటే యూనివర్సల్ లాస్ట్ గురించి కాదంటూ ఉంటారు యూనివర్సల్ లాస్ట్ని కూడా ధర్మం అనే అంటారు కానీ ఇక్కడ ధర్మము అంటే వీడు లైఫ్ బోల్ కింద పెట్టుకున్న పుణ్యం వర్చ్యూ మెరిట్ ఏం చేసుకుంటారా ఈ పుణ్యము అంటే పుణ్యం వల్ల కదండి ఇహలోకంలో సుఖం లభించినా పరలోకంలో సుఖం లభించినా పుణ్యం వల్ల లభిస్తుంది ఆ పుణ్యాన్ని మనం పెంచుకున్నట్లయితే ఇహలోకంలో మనకి సంపద వస్తుంది పరలోకంలో మనకి సంపద వస్తుంది ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకుని వస్తే ఏమిటి కలిసి వచ్చింది అక్కడ వెళ్ళి హుండిలో డబ్బులు వేస్తే ఏమొచ్చిందంటే ఏం కావడం ఏమిటి వ్యాపారం చేసినట్టే వడ్డీకి మీరు వంద రూపాయలు వడ్డీ ఇచ్చారనుకోండి మీ దేవుడి లాభం ఉంటే లాభం ఏంటి అక్కడి నుంచి రెండు వందలు వస్తుంది ఓవరాల్గా అలాగే దేవుడికి కూడా మనం కొంత మారేస్తూ ఉంటే మనకి రెట్టింపు లాభం వస్తుంది ఏదో రూపంగా భోగాల రూపంగానో మరో రూపంగానో వస్తుంది కొంచెం టైం పడుతుంది వడ్డీ ఇవ్వడానికి కూడా టైం పడుతుంది కదా కాబట్టి దీన్ని ధర్మ వాణిజ్యకహ అన్నాడు ధర్మరాజు గారి శాంతి పూర్వంలో ధర్మ వాణిజ్యకహ వీడు ధర్మాన్ని వాణిజ్యం కింద చేస్తాడు వాణిజ్యం అంటే వ్యాపారం బిజినెస్ కింద చేస్తూ ఉంటాడు అది ఒక పురుషార్థం నేను స్వర్గానికి పోవాలి కురూరవసుడు చక్రవర్తి ఉండేవాడు భాగవతంలో వస్తుంది కురూరవ చక్రవర్తి ఆయన ఆయన ఊర్వశిని చూశాడు ఊర్వశి కురూరవులునే ఒక నా ఇది కూడా ఉంది కదా విక్రమ ఊర్వ సీజన్లో అది విక్రమంటే కురూరవుడేమో ఉంది నాకు తెలియదు గుర్తులేదు కాళిదాసు నాటకం కూడా ఉంది ఊర్వశి అనేది భాగవతంలో ఉంది కథ సో కురూరవసుడు కురూరవుడు గురువురవసుడు గురూరవుడు రెండు రకాల అంటారు సో ఈ గురూరవుడు ఊర్వశిని పురోవశానికి చూశాడు ఇలా మామూలుగా కురుక్షేత్రానికి వెళ్ళేట వెళ్ళిగా ఇలా చూసినాడు ఉన్నారు ఏదో నేలా జరుగుతుంది హఠాత్తుగా ఆకాశంలో వెళ్తూ ఒక మెరుపుతీగ లాంటి అందమైన యువతి కనపడింది అమ్మో ఏది ఆ మామూలు మనిషి కాదు ఎందుకంటే ఆకాశంలో వెళ్తూ ఉంటే దివ్య యువర్ దివ్య స్త్రీ ఫుల్ ఫ్యాంక్ స్టన్ అయిపోయాడు ఆమె సౌందర్యానికి ఎవరు మాత్రం వాళ్ళు మాత్రం మామూలు వాళ్ళని నేను ఓ మహర్షిని అడిగాడు అలా చూశాను నన్ను మీరు చూశారంటే నేనే చూశాను అన్నాడు ఆ మహర్షి ఎవరండి అంటే ఆమె ఊర్వశీ ఎవరులో ఇక్కడ భూలోకంలో ఉండదా ఆవిడ ఆవిడ గంధర్వ లోకంలో ఉంటుంది గంధర్వులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నవాళ్ళ లోకంలో ఉంటుంది ఓ అలాగా మరి గంధర్వ లోకంలో అడ్రస్ చెప్పండి నేను వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు ఆ రెండు దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టాలి ఓ ఓ సుందరి నేను నిన్ను వివాహం చేసుకుంటాను నేను చక్రవర్తి నేను నిన్ను వివాహం ఇవ్వకూడను నిన్ను వివాహం చేసుకుంటాను నేను ప్రపోజ్ పెడతాను తప్పే ఉంది ఎవరికి అడ్రస్ ఆవిడ యాక్సెప్ట్ చేస్తుందో రిజెక్ట్ చేస్తున్నది వేరే ఫైవ్ వీరు ప్రపోజలు పెట్టడంలో తప్పేం కదండి పెట్టాలి కదా ముందు కాబట్టి వెళ్తాడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాడు అడ్రస్ వెళ్తాను అడుగుతుంది అడ్రస్ ఏంటి అదే బాబు దానికి గంధర్వలోకానికి వెళ్ళాలి మరి ఎలాగో వెళ్ళడం గంధర్వ లోకానికి వెళ్ళడం అంటే మొమగా రథం ఎక్కి రైలు ఎక్కి బస్సు ఎక్కి ఈ దేహత్యాగం చేస్తే వెళ్లాల్సి ఈ దేహత్యాగం చేస్తే తప్పనిసరిగా వెళ్తాడని నమ్మకం ఉందా మరి ఏం చేయాలి గంధర్వ లోకానికి వెళ్ళే యజ్ఞం అవుతుంది అది చేయాలి అది ఎవరు చేయిస్తారు ఆ అడవిలో మహాత్ముడు ఉన్నాడు ఆ ఏం అని మొదలు పెడతాడు అంటే ఆ హాస్మల్ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిందని గంధర్వ లోకానికి వెళ్ళాలో ఏం చేయాలి అంటే యజ్ఞం చేయాలి అదో యజ్ఞం చేయాలి సరే చేద్దాం అప్పుడు అగ్ని మర్తించి ఆల్సో యజ్ఞం అది చేస్తారు యజ్ఞం చేసి అదేహత్యాగం చేసి గంధర్వ లోకానికి వెళ్తాడు వెళ్తే ఆవిడ ఈయన ప్రపోజల్ పెడతారు పుంజం చేసుకుని కదా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలంగా దాపరం చేస్తారు ఈయన కుంజం ఖర్చు చేయకూడదు ఆ దాపరం ఎండ్ అవుతుంది అమెరికాలో వెళ్ళి ఒక తెల్ల యువతని పెళ్లి చేసుకున్నట్టు సంథింగ్ సిమిలర్ టూ బ్యాక్ వీడితే అల్రెడీ ఎంతకాలం సయోధ్యులుతుంది అంటే వీడి పుణ్యాన్ని బొత్తుకుంటుంది వీడి పుణ్యం అయిన వెంటనే వెళ్ళి రావాయా సార్లే లెటర్ హ్యావెడ్ ఐవర్స్ అంటే అయితే ఈ ఊర్వ ఏదో ఉంది కథ నేను ఏదో కొంచెం ఇటువత్తుగా చెప్పాను ఏదైనా డీటెయిల్స్ మిక్స్ అయ్యి ఉండొచ్చు ఈ విధంగా కామ ధర్మం అంటే అది పరలోక భోగాల కోసం వీడు పుణ్యాన్ని సంపాదిస్తాడు వారు ఏం చేయాల్సి ఉంటుంది ఏదో కర్మను పట్టుకోవాలి ఆ కర్మను చేయించే మనిషిని పట్టుకోవాలి ఆశ్రయాలు ఉంటాయి ఇలా ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఆశ్చర్యో నామరిస్తే పురుషార్థం సిషాధిషటి దేన్నైతే ఆశ్రయించి వీడు పురుషార్థాన్ని సాధించదోరుతాడో అంటారు ఇప్పుడు వీడు మోక్ష పురుషార్థంలో ఉన్నాడు మోక్ష పురుషార్థం అంటే ఏంటి మోక్షము ఆత్మస్వరూపము అని తెలుసుకుంటా దీనికి దేన్ని ఆశ్రయించాలి దేని ఆశ్రయించాలి ఎందుకంటే ఆత్మ వారి స్వరూపమే కదా గురువును ఆశ్రయించాలంటే గురువుని ఆశ్రయించడం అంటే వీళ్ళు ఆయన వ్యక్తి పూజ ఏం చేస్తలేదు ఆయన ఆ స్వరూపాన్ని శాస్త్రం చెప్తాడో అది తెలుసుకోవడం దాన్ని ఆశ్రయం అనడం ఆశ్రయించడం అంటే అది ఒక పర్సనాలిటీ వర్షిత్తు చేస్తే అది మళ్ళీ తప్పే అది అనవసరమే తప్పు తప్పు కూడా అనవసరము ఒక లెవెల్లో అనవసరం ఇంకొంచెం లెవెల్ పెరిగితే తప్పు కూడా అవుతుంది అనవసరం కదా వ్యక్తి పూజ చేయటం అనివే చేయటం అనవసరం చేయించుకోవడం అంతకంటే అనవసరం కాబట్టి ఈ విధంగా బాహ్యముల నుండే అనాత్మ ఫలములను కోరువాడు దేన్నో దాన్ని పట్టుకుని వేలాడక తప్పదు వారికి స్వతంత్రుడిగా ఉండలేడు స్వతంత్రుడు బాహ్యముల నుండే అనాత్మ ఫలములను దేనిని కోరనివాడు వాడు నిరాశ్రయుడైపోతాడు వాడు మానసికంగా దేనిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు చూడండి ఆ వాక్యం దృష్టాదృష్ట ఇష్టఫల సాధనాశ్రయరహిత ఇత్యథా ఉంటుంది గీతలో మీరు ముట్టుకుంటే ఫలమునందు ఆసక్తి విడిచిపెట్టు అని చెప్తున్నారు దాన్ని ముట్టుకుంటే దాని వేణని ముట్టుకుంటే అది నోట్ వస్తుంది దాని నుంచి అలాగే బాస్టార్లు అలాగే ఉంటారు కాబట్టి ఇక్కడ నిరాశ్రయ అంటే ఏంటి ఫలములు ఏ ఏ ఫలాలు ఇష్టమైన ఫలాలు తాను కోరే ఫలములు ఇటువంటివి దృష్ట అదృష్ట కనబడినంటే హలోకానికి సంబంధించినవి అదృష్టం అంటే పరలోకానికి సంబంధించినవి ఈ రెండు రకముల ఫలములను ఆశ్రయించడం మానేసడు ఆశ్రయ రహిత ఫలాలను ఎప్పుడైతే ఆశ్రయించడం అంటే కోరడం మానేసాడో వాటి మీద సైకలాజికల్ గా డిపెండ్ అవ్వటం మానేసాడో అప్పుడు సాధనాల మీద అంటే ఆ ఫలాలను సంపాదించి సాధనాల మీద కూడా వీడు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది కాబట్టి వాక్యం ఇప్పుడు దృష్ట అదృష్ట ఇష్ట ఫల సాధన ఆశ్రయరహిత సమాసం ఇంటే ఆత్మతృప్త ఆత్మతృప్త ఆత్మయల్లే ఆయనకి అన్ని పురుషార్థాలు సర్యవస్థానాన్ని చెంది ఉన్నాయి ఆత్మ కంటే భిన్నంగా లేదా పురుషార్థమే లేదు అయిపోయిందంటే ఆయన్ని నిరాశ్రయ అని అంటారు ఏనా ఏమూతే ప్రయోజనాభావాత్ సాధనం కర్మా త్యవ్యమే ఇది ప్రాప్తే నిర్గమనాసంభవాంగ్రహకృతి ఇంకా ఉందా చెప్పండి మీరు వాళ్ళు ఒకళ్ళు చెప్పండి చెప్పండి క్రియమాణం కర్మ పరమాత్ అ ప్రయోజనాభావాసాధన్యక్త్యమితి ప్రజమా సంభవాంగ్రహతికీర్షయా పూర్వవతి కర్మే అభిప్రవృత్త అది నిష్క్రియాత్మదర్శన సంపన్న స్వాత్ అక్కడ ఉన్నదే మళ్ళీ ఇక్కడ వచ్చింది చూసారా రిపీట్ అయ్యండి మంచిది ఫస్ట్ మీరేం జంతు చేయకండి అది కొంచెం ముందుకు వెళ్ళాక ఆ వాక్యాన్ని రిపీట్ అవుతుంది మీరు ప్రస్తుతానికి ముందుకు ప్రొసీడ్ అయిపోతాం సో తేన ఏవంభూన ప్రయోజనాభావాత్ రకంగా ఉందండి ఎప్పుడైనా ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం నేను చదివినప్పుడు అది మీకు వెంటనే కనపడకపోతే మీరేం చేయాలి కొంచెం ముందు వెనక చూసుకుంటే దొరుకుతుందే అలాగే కంగారు దిగిపోకూడదు ఏదో కొత్త పుస్తకం ప్రభుత్వం చూడం మానేసి సిద్ధాంత బిందుకో అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు ఓపీ ఇది అంత కగ్గాడిపోవద్దు కొంచెం ఓపెన్ పడితే అక్కడే ఉంటుంది ఏమి పర్వాలేదు రిపోతే విశుద్ధి అగ్గతం లేదు ఏదో ఏదో ఇక్కడ ఉన్న లాక్సం కాకుండా ఇంకోటే చెప్పేస్తున్నారు ఏంటంటే అడ్డు మాట ఒప్పుకున్నాను బట్ స్కిల్ కొంచెం చూస్తే ఉంటుంది సో ఇప్పుడు చూడండి అక్కడే ఉంది తేనా ఏవంభూ తేనా ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి విద్యతృప్తో నిరాశ్రయా కర్మఫల ఆసంగం తక్వ అలాంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీకు తరచుగా కనపడ్డ ఉన్నప్పుడు వాడికి ఏమంటే వాడు ఏం దేన్ని సాధించాలి చెప్పాను దేన్ని సంపాదించాలి ఏం సంపాదించాలి సంపాదించాల్సిందేం లేదు కదా సో ప్రయోజనాభావా వాడు సంపాదించాల్సిన గోలేమీ లేదు గోలు ఉంటే కర్మ చేయాలి కానీ ఏ గోలు లేదు కర్మ కర్తవ్యమేవా కర్మని మానేయాలి విడిచిపెట్టేయాలి కర్మని విడిచిపెట్టేసేదంటే స్వసాధనం కర్మ కర్తవ్యం కర్మతో పాటు సాధనాలు కూడా విడిచిపెట్టేస్తాడు అంటే ఏంటి ధన్యాల్ని పిలకని భార్యని పిల్లల్ని ఇల్లు వాటిని అన్నీ విడిపెట్టి అవతలకి పోతాడు పోవాలి కదా ఇది ప్రాప్తే పోవచ్చు పోకపోవచ్చు సో అలాగ అలాగంటే సందేహం కలుగుతుంది అలా పోవచ్చు అని మనకి సంప్రాప్తమైంది అటువంటి ప్రసంగం ఒకటి ముందుకు వస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ సందర్భంలో అలా పోవచ్చు పోకపోవచ్చు ఇది అలా పోని సృష్టి అలా పోంటాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు ఇండి ఎందుకు అక్కడే ఉన్నాడో చూడండి అందము తో నిర్గమన సంభవాత్ లోకసంగ్రహ చిగ్రహణ పరిజిష్టయా ఇంతవరకు ఉంది కదా ఆ పదాలు ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు ఇది ఎందుకు కర్మ చేయటం కర్మ చేయక్కర్లేదు చెక్వా కర్మ ఫలాసంగం నితృత్వం నిరాశ నీకెందుకు కర్మ కర్మను విడిచిపెట్టేయ కర్మతో పాటుగా కర్మ సాధనములైనటువంటి సిఫాయి ఉద్యోపీతాదులను కూడా విండి అంటే సన్యాసిగా అయిపోవడమే కదా అని ప్రాప్తమైతే కానీ ఫర్ సమ్ రీజన్ ఆయన సన్యాసం తీసుకోవడం కుదరలేదు తా అంటే కర్మ నిర్గమన అసంభవా బయటపడటం వీలు సంభవం కాలేదు ఆరం కూడా కలిసి రావాలి నేను మీకు సరసారం చెప్పాను కతృత్వభత్వాలు విడిచిపెట్టేసి కూడా సన్యాసం తీసుకోవటానికి కుదరని వాళ్ళు కొంతమంది ఉంటారు సన్యాసం గుర్చేసుకుని కర్తాభోక్తాగా అఘోరేద్యేవాడు ఇంకొకటి హృషికేశులు వెళ్ళిపోయి కాషాయం కట్టేసుకుని హైదరాబాద్లో అన్నింటినీ పోగొట్టుకుని ఇక్కడ కూర్చు కూర్చున్నామే అని బాధపడతాడు అప్పుడు ఒక హైదరాబాద్లో అన్నింటి మధ్యలో కూర్చుని హృషికేశులు ఎలా లేకపోయానే అని వీడి బాధపడతాడు ఇలాగ ఉంటుంది అలాగే ందుకు కూడా అనవసరం విరిసి చేసి వెళ్ళి హైదరాబాద్లో భోగాలను నింజలేకపోతున్నాం అనుకోవడం అది అంత తప్ప రేటానికి ఇక్కడ ఉండి ఉరిసే చేసి వెళ్ళలేకపోయామని బాధపడడం అనవసరం ఇక్కడ నుండి మనం కర్మ ఫలాన్ని అపేక్షించకుండా కర్మని చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ సాగిపోతుంది ఎనివే కాబట్టి వాడు ప్రథం రీజన్ స్వతహా నిర్గమన అసంభవాత ఆ కర్మ సాధనముల నుండి బయటపడటం లేవు ఒకప్పుడు రోగం ఉంటుంది లేదు భోతృత్వం లేదు రెడీ ఫర్ సన్యాస అనారోగ్యం ఏంటి ఈ తీరా సన్యాసం గుర్తి చూసుకుంటే ఈ అనారోగ్యంతో సాధనాల ఏమేమో ఎందుకు పనికి రాకుండా అనవసరపు ఇబ్బందిలో పడతాయి కాబట్టి తెలియ తెలియని విషయం ఏంటి రోగానికి చికిత్స పూర్తి చేసుకుని సన్యాసం తీసుకుంటే మంచిది కాబట్టి బయటపడ్డానికి కుదరలేదు కదా తో నిర్గమన అసంభవ భవిష్యత్తు అనేది చూద్దాం ఇప్పుడు కుదరలేదు కదా అలాంటి కారణం ఉండచ్చు లేకపోతే ఇంకో కారణం ఏమిటి లోక సంగ్రహకి మనం ఈ కర్మని చేస్తూ ముందుండి జనాలను నడిపించి తద్వారా వాళ్ళని కూడా యోగ్యమైన కర్మ మార్గంలో నడిపిద్దాము కర్మయోగ మార్గంలో నడిపిద్దాము ముందుండి చేయాలి కదా అందరూ ఫాలో అవుతారు వాళ్ళు నిష్కామంగా చేస్తుంటే వాళ్ళు కూడా ఆ దృష్టాంతాన్ని తీసుకుని వాళ్ళు కూడా నిష్కామంగా చేయటానికి ప్రయత్నం చేస్తారు వీడు సన్యాసం పుచ్చుకున్నాడు అనుకోండి వెళ్ళి ఈ జనం అందరూ చల్లా వాళ్ళ వల్ల ఒక ధనకార్యం సిద్ధించరు అటువంటి దృష్టి ఉండదు జనులను సమ్మార్ సన్మార్గంలో పెట్టాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఆయన సన్యాసాన్ని వాయిదా వేసుకుంటారు ఎందుకంటే సన్యాసం పుచ్చుకుని కూడా జీవులను సన్మార్గంలో పెట్టేటువంటి కర్మను అనుష్ఠించవచ్చు అటువంటి పరిస్థితి అవ్వచ్చు లేకపోతే శిక్ష విగ్రహణ పరిశీర్షయావా పాపం ఈ సమస్య ఆయనకి శంకరాచార్యులకి అప్పటి నుంచి ఉంది సమస్య ఏంటంటే సహజంగా చెప్తారు శంకరుడు తల్లి మరణించినప్పుడు వెళ్తే నువ్వు వెళ్ళి పెట్టా అక్కడికి సన్యాసం పుచ్చుకున్నావు కదా కాబట్టి మీకు ఇప్పుడు రావడానికి అధికారం లేదని ఎవరో అడ్డుపడ్డారని ఇది ఏదని కథ చెప్తారు సో ఆ విధంగా ఒకప్పుడు శిష్యులు ఉంటారు చుట్టూ పెద్దలు వేదవతి చదువుకునే కర్మలు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వీరు గృహస్థుగా ఉండి కర్మలను చేస్తాం కర్మలు అంటే ఇది పరా పరా కూడా అంటే విజ్ఞాగాన్ని కంట్రోల్ చేయటం ఎవరైనా మన మీద మూడు తగ్గినా వెళ్ళి పెట్టడం ఇప్పుడు ఈ కర్మలు ఆ కర్మలు కూడా దేవ కార్జములు పితృ కార్మిములు వాటిని చేస్తూ ఉంటే వాళ్ళు సంతోషిస్తారు ఆశీర్వదిస్తారు వీరు కనుక కర్మలను త్యాగం చేసి సన్యాసం తీసుకుంటాను అంటే వాళ్ళు ఇష్టపడతారు అది అందరికీ ఉంది సన్యాసం అంటే పోగిడీ వాళ్ళు పది మంది వాళ్ళు ఇద్దరు ముగ్గురైనా ఉంటారు ఆ ఉంటారు సన్యాసం పుచ్చుకునేదానికి పెళ్ళి ఎందుకు చేస్తున్నావునా ఏదో అంటారు పోనీ వాళ్ళు అంటే అన్నారు మీకు ఎందుకంటే అనివాడేదో ఉంటారు మీరు ఏం చేసినా అంటారు వీళ్ళు ఇంకో కూర్చుంటే అనరా ఇంకోటి అంటారు ఇంట్లో కూర్చుంటే ఇంకోటి అంటారు కాదుపాటు కూర్చున్నాడు ఏ పని చేయట్లేదు అని పని చేస్తుంటే కేసీ టైం అంతా ఎక్కువ చేయట్లేదు కొద్దిగానే చేస్తున్నాడు అంటారు బాగా ఎక్కువ చేస్తుంటే అనేక పనులు చేస్తూ పిల్లంతటలు మొహం చూడడం పనుల్లో పడిపోయాడు అంటారు ఏ పరిస్థితిలోనైనా అని వాడేదో కానీ కొంతమంది ఎలా ఉంటారంటే దీన్ని లోకైనా అని వర్ణించారు వివేక చూడముల్లో వర్ణించారు యొక్క మెప్పుకోలు కోసం తపస్ తాపత్రయపడుతూ ఉంటారు అది ఒక పెద్ద వీక్నెస్ అది అందరికీ ఉంటుంది మీకు ఎవడో అపవాదం ఎవరూ లేదు కొద్ది గొప్ప లోకం అన్నం తెచ్చుకోవాలి వీధిలోకి వెళ్ళేది పాల ప్యాకెట్ పోతే ఎందుకో విధిలోకి వెంటనే కుంబు తీసుకుని తలసే దూసుకుని వెళ్తాడు తొఫ తుకు వెళ్తారు ఎందుకంటే లోకం వీళ్ళని మెప్పుకోవాలి కనీసం అపోజిట్ ఉండకూడదు లోకానికి భయపడి మనిషి ఎన్ని చేస్తాడో చన్నీ చేస్తాడు భయపడి నానా బాధపడతారు కాబట్టి ఈ శిష్ట శిష్టుల యొక్క కావాలి కొన్ని మెప్పుకోలు ఉందో లేదో కనీసం వాళ్ళ తిట్లు మన మీద పడకూడదు అనే పరిస్థితి ఉంటుంది మనం ఆ పరిస్థితిలో పోన్లేరు కుమాలలు వీళ్ళందరి పిచ్చి తింటూ వీళ్ళందరి చేత తిరస్కరింపబడుతో ఇప్పుడు ఈ సన్యాసం తీసుకోపోతే నష్టమేమిటి మనం ఇక్కడే ఉండి వాళ్ళు సంతోషిస్తారు మనం కూడా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండగా నిష్కామంగా కర్మ చేసుకుంటూ అలాగా నిష్కామ కర్మయోగాన్ని అనుష్టిస్తే ఇక్కడే ఉండిపోదా అనే అభిప్రాయం ఉండొచ్చు ఆ అభిప్రాయం ఎంతకాలం ఉంటే అంతకాలం వాడు గృహంలో ఉంటాడు ఆ అధిప్రాయం నుంచి ఎప్పుడు బయటపడితే అప్పుడే సన్యాసం చేస్తుంది అట్ ఎవర్ లేదా జీవితం వాడు గృహస్థాశ్రమంగా ఉండిపోయాడు ఉండిపోయినా వాడి హృదయంలో పైపు మాత్రం అన్ని కర్మలు చేస్తూనే ఉన్నాడు కానీ హృదయంలో మనకు కర్మఫలాసంగం చెక్వ నిత్యతృప్త నిరాశ్రయ అటువంటి గృహస్థులు ఇటువంటి గృహస్థులకి దృష్టాంతం చెప్పాలంటే జనపురహుడు సో జనకుడిని స్టాండర్డ్ దృష్టాంతం ఇలాగా జనకాదయ ఏట వాక్యం సిద్ధిని సిద్ధిమాదట ఏట వాక్యం అంటుంది కర్మనైవ హి సంసిద్ధి ఆస్థిత జనటాదయ అని కృష్ణుడే దృష్టాంతం ఇచ్చాడు జనకుడ జనకుడు దృష్టాంతమంటే ఏదో జనకుడు ఏదో మన మేనత కొడుకో మేనమావ కొడుకో అన్నట్టునే ఇస్తారు కొంతమంది ఎప్పుడు చూసి వచ్చినట్టుగా జనకుడు మనం చూసేనా పెట్టేనా కృష్ణుడికి అంటే పోనీ ఆయన ఏదో కొంత చూసో తెలుసో ఏదో వినిస్తాడు ఇంత హిస్టారిక్ పర్సన్ కృష్ణుడి దృష్టిలో మనకి మనకి జనకుడు అంటే ఉంటే పాఠం అనుకోవడమే కానీ చూసింది అశ్మోపతి అని ఇంకొక ఆయన శంకరుడు చెప్పారు అశ్మోపతి అని ఆయన ఉన్నాడు ఆయన గృహస్థిగానే ఇది ప్రాచీన దృష్టాంతాలు పురాణ దృష్టాంతాలు ఆధునిక దృష్టాంతాలు మీకు కావాలంటే రామకృష్ణ పరమహంస నిసర్గద మహారాజ్ సో వీళ్ళందరూ ఆధునిక దృష్టాంతాలు వాళ్ళ కర్మణ్ణి వాళ్ళు గృహస్థిగానే ఉండిపోయారు తప్పించి వాళ్ళకి జ్ఞానరు చేయాలన్నారు ఇంకా ఇంకో దృష్టాంతాలు కూడా నేను చెప్పగలను హనుమాన్ ప్రసాద్ పొద్దుర్జీ మీరు విన్నారో అలాగే దేవయాల్ గోవిందక అనే గీతా ట్రస్ట్ వీళ్ళని కూడా గృహస్థులుగా ఉండి సన్యాసుల కంటే కూడా ఉన్నతమైన ఆదర్శంగా ఉన్నట్టుగా చెప్తారు అటువంటిది అది అలాంటి వాళ్ళు ఉంటారు ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు గృహస్థులుగానే మిగిలిపోయారు అయినా కూడా వాళ్ళ కర్మ అది సన్యాసులకి వాళ్ళ కర్మకి తయారయడం లేదు అంచేతను ఇప్పుడు వాళ్ళ కర్మ ఎలా ఉంటుందో చెప్తున్నారు కర్మ ఇప్పుడు మీరు పైన మిస్ అయ్యే వాక్యం చూడండి అది అది తీసుకోండి కర్మ్యభిప్రవృత్ నిష్క్రిత్మదర్శన సంపన్న స్వాత్ ఇప్పుడు కుదిరింది అది నూరా లక్షలు ఉంది కదండి ఆ పదాలు ఆ వాక్య ఆ సమాజం ఉంది కదా అంటే మిగతాది సరిపడుతుంది నైవతి చిత్త సో అటువంటి మహాత్ముడు కర్మని అభిప్రవృత్తోపి కర్మయందు చూసి వాళ్ళ దృష్టిలో కర్మల్ని చేసుకుంటున్నట్టుగా ప్రవృత్తిలో ఉన్నట్లే కనపడ్డా అధి అంటే చుట్టూ అని అర్థం నాలుగు వైపులా కర్మే ముందు karma, వెనక karma, ఎడమవైపు కర్మ పుడివైపు కర్మ దాన్ని అధి అంట అధి ప్రవృత్తు అన్ని కర్మలు చేస్తున్నాయి అలా కనపడ్డా naiva నైవ తిరోతి సహా ఆయన ఏ కర్మలని చేస్తున్నట్లు కారణమే కాదు అందువల్ల కర్మణ్యకర్మ ఎస్పశ్చే నిష్ దానికి అర్థం ఏమిటి నిష్క్రియ ఆత్మ దర్శన సంపన్నత్వ దర్శనం అంటే జ్ఞానం ఆత్మ సక్రియమా నిష్క్రియమా నిష్క్రియ ఆత్మ ఎందుకు క్రియా సంబంధం ఉందా లేదా లేదు ఆ సంగతి ఆయనకి తెలుసు ఆ జ్ఞానము నిష్క్రియమైన ఆత్మ యొక్క జ్ఞానము ఆయన ఎందు నిండా ఉంది సంపన్న నిండా ఉండడం అంటే ఏంటండి ఏదైనా పాత్రలో నీళ్లు పోసినట్టు ఉంటుందా అంటే అలా కాదు ఆ ఊరికా ఇండైరెక్ట్ గా చేతలో చెప్పాడు ఆత్మ మీద ఆ కర్త అని కాకుండా అంత మాత్రంతో ఆగిపోకుండా ఆయన ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుని ఉన్నాడు అది ఎవరైనా సాక్షాత్కరించ కొంతమంది మేము కర్తలం అనే భ్రమలో ఇంకా జీవిస్తూ ఉంటాం అలాగంటే సమస్య ఏం లేకుండా నిష్క్రియమైన ఆత్మదర్శనము కలిగి నిండా కలిగి ఉన్నాడు సాక్షాత్కారం కలిగి ఉన్న జ్ఞాని ఆయన కర్మలను చేసినా చేస్తున్నట్లు ఎన్ని ఎక్కువ కర్మలను చేసినట్లు ఆయన ఏమీ చేయటం లేదు నైవ కించిత్ కరోతి సహా అంటే నుంచి విముక్తుడైపోయినాడు అని ఆ శ్లోకానికి అర్థం చాలా మంచి శ్లోకం తర్వాతి శ్లోకం నిరాచీర్యత్యక్త సర్వపరిగ్రహ శారీర కర్మాప్నోతి కిల్దిశం ఇప్పుడు దీనికి అవతారిక ఇప్పుడు చెప్పండి నేను మిస్ అయిన భాగం అనుకుంది లాస్ట్ టైంలో నిశ్చయితైన పొరక్షణ ఏమైనా ఉందా అది కవర్ అయిపోయిందా ఆ మిస్ అయిన వాక్యం ఒక్కసారి చదవండి విదిష అకర్మ ఏవా విదిషా క్రియమాణం కర్మ పరమార్థత అకర్మ ఇవ అంతే కర్మ కృషి వాళ్ళ దృష్టిలో కర్మలా ఉన్నా పరమార్థంగా అంటే ఆయన యొక్క విధంలో దర్శనంలో అవి కర్మ కానే కాదు ఓకే తర్వాత ఆ తర్శ నిష్క్రియాత్మ దర్శన సంపన్నత్వా అంటే సరిపడిపోయింది ఆయన అకర్తృ ఆత్మ జ్ఞానముతో నిండి ఉన్నవాడు కనుక తర్వాత శ్లోకం మంచి శ్లోకమైంది ఈ శ్లోకం దగ్గర మంచి చెప్ అవతారం చూడండి ఎస్పున పూర్వోక్త విపరీత రాజేవ కర్మారంభాత్ బ్రహ్మణి సర్వాంతరే ప్రత్యాత్మని నిష్క్రియే సంజాతత్మదర్శన ఎవరైతే ఎస్ పునః అంటే ఏ వ్యక్తి అంటే వీటివంటి వ్యక్తి పూర్వోక్త విపరీత ఇంతకు ముందు చెప్పిన వ్యక్తి కంటే వీడు విపరీతుడు భిన్నమైన వాడు ఏమిటి పూర్వోక్తమేమిటి వాడు వాడు వివాహం చేస్తున్నాడు గృహస్థుగా ఉన్నాడు కర్మలను చేస్తున్నాడు కర్మ సాధనాలను కలిగి ఉన్నాడు కర్మ సాధనములంటే సిఖ యజ్ఞోపరీతం భార్య పిల్లలు ఇల్లు వైఖరి అగ్నిహోత్రాలు ఇవన్నీ కలిగి ఉన్నాడు కలిగి ఉండి ఇవన్నీ కర్మ చేస్తూ చేస్తూ ఉండడా వాడికి జ్ఞానం కలిగింది ఆత్మసాక్షాత్కారం కలిగింది ఆత్మాకర్త అని తెలుసుకున్నాడు అప్పుడు వాడు ఏం చేస్తాడు సన్యాసం తీసుకుంటే అది వేరే సంగతి వాడు సన్యాసం తీసుకొని కేసు ఏ కారణం చేత మనం చూసాం ఆ పరిస్థితి అక్కడ ఆ శ్లోకంలో ఇప్పుడేమిటి దానికి విరుద్ధం అంటే ఏది వీడు శివు నుంచే ఇంకా అసలు తెలియలేదు పెడాకులు లేదు ఏమి లేదు సుఖ ప్రారంభం నుంచే వీడు ఆత్మజ్ఞాని ఇప్పుడు ఏం చేస్తారు పెళ్లి చేసుకుని కర్మ సాధనాన్ని పోగేసాడనుకోండి ఈ పోగేసిన వాటిని వదిలించుకోవాలి సెకండ్ హ్యాడ్ తయారు కారు కొన్నాడు ఒకటి అది వాడి వాడి పాడైపోయింది ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలి కదా అలాగే కాబట్టి వీడు ఈ సంసారం అనేది ఒకటి పెంచుకున్నాడు ఏదో ఒకప్పుడు ఇది ఉద్ధరిస్తుందనే ఒక భ్రమలో ఒకటి తర్వాత ఆ భ్రమ తొలగిపోయింది తొలగిపోయి బయటకు పోవడం ఒక ప్రక్రియ బయటకు పోవడం కుదరలేదు నిర్గమన అసంభవ ఎవరో వచ్చు ఏదో ఉంటుంది కుదరలేదు అయితే ఇంకా అనేక కారణాలు చెప్పారు అప్పుడు ఏం చేస్తాడు అక్కడే ఉంచో అకర్తృ ఆత్మ జ్ఞానంతో నిండి ఉంటాడు ఏమీ నష్టపోవడం జ్ఞానం కలగాలే కానీ ఎక్కడున్నా ఆ రెండు కేసులు చెప్పేసాడు ఇంకో కేసు దానికి విపరీతం వీడు వీడి కేసు ఏమిటి వీడు ఆరంభంలోనే జ్ఞానం వీడికి సుఖమహర్షి అలాంటి వాడు నిన్న మీకు చెప్తాను బ్రహ్మచారి దృష్ట్యా అంట ఆరంభ ఆరంభంలోనే జ్ఞానం వీడికి అన్ని రకాలు ఉంటారు ఇవన్నీ ఎన్ని కేసులు చూస్తున్నాం హనుమాన్ ప్రసాద్ పుద్ధార్జీ లాంటి వాళ్ళు గృహస్థులు పొంది వాళ్ళు గృహస్థులుగానే జీవించిస్తారు ఆ కేసు ఇంకో కేసు చూశారు ఎ గృహస్థులయ్యి ఇంత గృహస్థాశ్రమంతో సంబంధం వదిలిపోయి సన్యాసం తీసుకుని రోడ్డు ఎక్కేసిన వాళ్ళు స్వామి రామతీర్థ అఖండీ మహారాజు మొదలైన వాళ్ళు ఆ కేసు ఇది ఇంకో కేసు ఈ శంకరాచార్యులు ఈ కేసులో వాడు ఏమిటి అక్కడ ఇంత వివాహం అనే మాట ఎత్తకముందే జ్ఞానం వచ్చింది ఆ కేసు పునః పూర్వోక్త విపరీత అంటే ఇలాగా కర్మారంభాత్ ప్రాగేవ ఇంకా వీళ్ళు కర్మలు మొదలెత్తనే లేదు కర్మలు మొదలెత్తాలంటే పెళ్ళి అవ్వాలండి వివాహం అయితేనే కర్మలు ఆరంభం వివాహం కాకముందు కర్మారంభం ఏమి ఉండదు బ్రహ్మచారి చేసి కర్మలు కాదు పెద్ద లెక్క కాదు భార్య రావాలి వీళ్ళు ధర్మవతిని సమేత అని సంకల్పన చేసి ఫలాన్ని కోరి మొదలు పెట్టాలి ధర్మపత్రిని ఉండాలి పక్కన ఎక్కడ ఉండాలంటే ఓ రెండు నిమిషాలు తీర్చి వెళ్తున్నా ఆచమన్యం చేసి అవిడేమో ఒంటించి వెళ్ళిపోతుంది మొత్తానికి పక్కన ఉండాలి పక్కన ఒకప్పుడు పక్కన ఉన్న పుట్టిందికి వెళ్ళాను అనుకోండి పక్కన ఎక్కడి నుంచి వస్తారు అప్పుడు మానసికంగా భావనాత్మకంగా పక్కన ఉంటారు ఇంట్లో బీరువాడి పేరులో అన్నీ ఉంటాయి కదండీ అంటే ఆవిడ ఉన్నట్టే రూపంగా పక్కన ఉంటారు అలా పక్కన పెట్టుకుని కర్మలను చేస్తారు అది అది బ్రహ్మచారి బ్రహ్మస్థే కర్మల మీరు బ్రహ్మచారిగా ఉందనే జ్ఞానం వచ్చేసింది వీరికి ఇప్పుడేం చేయాలి రాజేవ కర్మ ఆరంభాలు కర్మలో ఆరంభం చేయడానికి ముందే అంటే పెళ్లి కావడానికి ముందే ఏమైంది ముందే బ్రహ్మని సర్వాంతరే ప్రత్యాత్మని నిష్క్రియే సంజాత ఆత్మదర్శన అది ఆయన పరిస్థితి ఆయనకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది ఏమాత్మజ్ఞానం లేదు బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ బ్రహ్మ అంటే సర్వాంతరము బ్రహ్మ అంటే పూర్ణము ఎటువంటి అల్పత్వములు హద్దులు క్షేమలు లేనివి పరిచ్ఛేదము అంటే అర్థము బ్రహ్మ సర్వాంతరమైన ఆత్మ యొక్క జ్ఞానం కలిగింది అంటే దేహము ఆత్మ కాదు ఇంద్రియములు ఆత్మ కాదు మనస్సు కాదు బుద్ధి కాదు అహంకారం ఆత్మ కాదు వీటన్నిటికీ అంతరమునందు సాక్షి చైతన్యమేది కలదో అదియే నేను అనే జ్ఞానంలో ఉచ్చేసడైన ప్రత్యేక ఆత్మని ప్రత్యేక ఆత్మ దేహం నుంచి మొదలెట్టి వెనక్కి మొదలెట్టుకోండి ప్రయాణం వెనక్కి ప్రయాణం అడుగు వెనక్కి చేయాలి ముందుకు అడుగేస్తే సంసారంలోకి వేస్తారు అడుగు ఎక్కడికి వేస్తారు ముందుకు అడుగు వేస్తే అడుగు వేసినట్ల సంసారంలో పడుతుంది వెళ్ళి ముందుకు అడుగు వేయడం మానేయండి ఓకే అంటే కామ్య కర్మ మానేశనర్థం కామన సంసారంలో ఏముంది భోగాలు ఉన్నాయి అటువైపు అడుగు వేయడం మానేయండి నిలబడి ఉన్నావు ఇప్పుడు ఏమి అడుగేస్తావు వెనక్కి అడుగేవి అలాగా ఈ దేహము నేను కాదు ఒకడుదే ప్రత్యేక అంటే తీసే తీసే దేహము నేను కాదు అయిన్ లేదు ఈ ఇంద్రియములు నేను కాదు చిక్సెస్ చిక్సు చిక్షుహు నేను కాదు చిక్షువు చేత పొందబడే అనుభవంతో నాకు సంబంధం లేదు దాని నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ చిక్షుహు దాని శక్తి ఎక్కడి నుంచి ఎక్కిందో ఆ వెనక్కలో ఉన్నదాని మీద ఉంది నా కూడా నా ఫోకస్ అంతా కూడా తీసే ముడు ప్రతి వాడు మనస్సుతో కితక అమేకమై ఉంటాడు మనస్సు యొక్క అనుభవాల మీద రాడద్వేషాలు పెంచుతూ ఉంటాడు ఇటువంటి మానసిక అనుభవాలు నాకు కావాలి ఇటువంటి మానసిక అనుభవాలు నాకు అక్కర్లేదు ఎటువంటి మానసిక అనుభవం కావాలండి సుఖానుభవం ఎటువంటిది అక్కర్లేదండి దుఃఖానుభవం అక్కర్లేదు నీకెందుకే మనస్సుకి సుఖం వస్తేనేది తెలుగు దుఃఖం వస్తేనే తెలుగు నీకెందుకు అనవసరం కదా అదేంటండి నాకు అనవసరం ఏంటి ఏంటి నీకు మనస్సుకి సంబంధం ఏంటి నేనే కదా మనస్సు అదే తప్పు సపోజ్ నువ్వు మనస్సు కాదనుకో నా మనస్సు నీకు మనస్సుకి ఏమీ సంబంధం లేదనుకో ఇప్పుడు న్యూస్ పేపర్లో చదువుతారు చాలా నా ఊళ్ళో లాటరీ వచ్చి లక్ష కోట్ల రూపాయలు వచ్చింది మీరు పార్టీ చేసుకుంటారా చేస్తారు ఎందువల్ల నేను లాటరీ వచ్చింది కదా లాటరీ రావడం ఎక్కండి దానికి నాకు సంబంధం లేదు సమాధానం లేకపోవడానికి ఆ సమాచారం నీకు తెలిసింది కదా తెలిసిందా లేదా తెలిసింది తెలియడం కండి సాక్షి రూపంగా తెలుసుకున్నాను తప్పిస్తే దాంతో నాకు అభిమానం లేదు అని చేత పార్టీ తెచ్చుకో న్యూస్ అయితే మేము కొడు చదువుతా ఎవరో బస్సుకి లారీకి దిగుకొని ఏడుగురు రోజు ఉంటుంది ఆ న్యూస్ ఎవరిడే ఉంటాం రోజు ఒకటో రెండో తప్పనిసరిగా ఉంటారు చచ్చిపోయారు అంత ఉంటారు చదివేసి ఇంకక్కడి నుంచి దుఃఖపడిపోయి స్మశానానికి వెళ్ళిపోయి ఎలా చేస్తాం మనం తెలియము ఎందుకని చదివే కదా డెప్త్ కదా అది కదా మృత్యు వచ్చినప్పుడు కదా మరి ఎందుకు తెలియట్లేదు అంటే తెలియక తెలిసింది కదా అయ్యో తెలియడం ఏకంటే అది నాకు సంబంధించింది కాదు నేను సాక్షిని ఉదాసీన కూడా కాబట్టి లాటరీ తగలను సుఖహేతువు కాదు ఆ లాటరీ మీద అభిమానము సుఖహేతువు మృత్యువు దుఃఖహేతువు కాదు మృత్యు చుట్టూ మృత్యువే ఉండేది ఎక్కడ చూసినా మృత్యువే ఉంటుంది మృత్యు వల్ల మీరు దుఃఖాన్ని పొందడం ఆ మృత్యువు యొక్క అభిమానం వల్ల దుఃఖాన్ని పొందుతాయి నాది నా నా వ్యక్తి అన్న అభిమానం ఉండాలి ఎప్పుడే దుఃఖం సపోజ్ మీరు మనస్సులో ఉంచుకో ప్రవాహ రూపంగా వృత్తిపోతూ ఉండే సుఖ దుఃఖములయ్యాడలా అభిమానాన్ని విదిలిపెట్టేశారనుక పాసిబుల్ లేదు పాసిబుల్ లేదు మనస్సు ఉల్లాసంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలని అనుకుంటాం ముందు మళ్ళీ ఇటువంటి మనస్సు ఉల్లాసంగా ఉన్నావు ఒకటే ఏడు మొహంగా ఉన్నావు ఒకటే దాన్ని మీరు అడ్రస్ చేసేశారు అనమాట దాంతో మనే కావడం మానేసి ఈ వాచ్వర్ మైండ్ డోంట్ ఐడెంటిఫైవర్ మైండ్ క్రమంగా ఐడెంటిఫికేషన్ యొక్క బలం తగ్గిపోతుంది వీకన్ అయిపోతుంది వీకెన్ అయిపోయి వాడికి ఉల్లాసంగా పార్టీ చేసుకోవాలనే స్థితి మనస్సుకు ఉండదు ఇది దుఃఖం వచ్చేస్తుంటే మనం ఏరుస్తూ కూర్చోవాలనే స్థితి ఉండదు మరి అన్నిటికీ ఓ నవ్వు ఒకటి నవ్వే ఓ వేది ఓ వ్యక్తిని ఓ వేరినో అటువంటి వాటిని ఆత్మజ్ఞాని అంటారు ఎందుకంటే మనస్సులో వచ్చే సుఖ దుఃఖములు మేము కాదు ప్రత్యత తీసే మూడు మనస్సు దానిలో వచ్చిపోయేటువంటి అవస్థలు సుఖావస్థ దుఃఖావస్థ ఇది మేము కాదు అని ఉదాసీన స్థితి సాక్షి ప్రత్యతాత్మ అటువంటి ఆత్మస్ నిష్క్రియే మీరు మనస్సు బుద్ధి దాటి వెనక్కి వెళ్తే అసలు క్రియా సంబంధం వదిలిపోయింది ఎందుకంటే క్రియ బుద్ధి ఎందుకు పూలుతుంది బుద్ధి విద్య ఆరిజిన హాల్ యాక్షన్ మీరు బుద్ధిని సాక్షిగా దర్శించేసి ఈ బుద్ధి నేను కాదని ఎప్పుడైతే అనేశారో విజ్ఞానం యజ్ఞం తనకే కర్త కర్మను చేసే ఎవరు బుద్ధి ఎప్పుడైతే బుద్ధిని నేను కాదని మీరు కొట్టుపరచారో ఉదాసీన స్థితిని అవలంబించారో అప్పుడు నిష్క్రియే కర్మ సంబంధం లేని ఆత్మస్వరూపం వీడికి తెలిసిపోయి సంజాత ఆత్మదర్శన ఆ జ్ఞానం కలిగింది వీడికి ఎప్పుడో ఏత కలిగింది ఇరవై ఐదో ఏత కలిగింది తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసుకున్నారు వాళ్ళు అప్పుడే రెండో మూడో ఫోటోలు లేకపోతే అన్నీ కూడా వర్కౌట్ చేసి పెట్టుకున్నారు దీన్ని ఫోటో చూడమంట వాళ్ళు నాకు ఏ ఫోటో చూడను అని అడుగుతారు ముగ్గురు అమ్మాయిల ఫోటోలు తెచ్చి అని అంటే ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు హోటల్ చూడడం అవసరం అయినా మీరు చూడమంటే చూడ్డాను నాకే అర్థం అంటే తీసాను ఈ అమ్మాయిలా ఉంది బానే ఉంది ఈ అమ్మాయిలా ఉంది ఎంఐ బానే ఉంది ఈ అమ్మాయిలా ఉంది ఈడో బానే ఉంది నువ్వెవరిని పెళ్ళి చేస్తుంటావు నేను ఎవరికి పెళ్లి చేస్తాను అని మీకు తగులుతారో తగులుతో నాకు తగులుతారు అలాగే మీకు తగులుతారంటే ఇలాంటి వాడు రిఫరెన్స్ పాయింట్కే నేను ఉంటాను అని నా దగ్గరకు వస్తాను ఎక్కడో గెలిగిన తిరిగి నా దగ్గరకు వస్తాడు ఈమెయిలో నేను వచ్చే తెలియదు అలా దగ్గరికి వస్తాను వస్తే నేను మొత్తం చెప్తాను లేదు నాడి పరిశీలిస్తాను నేను పరిశీలిస్తాను నాడీ నాడి పరిశీలించడం మొట్టమొదటి ఎఫర్ట్ ఎలా ఉంటుందంటే నేను మంచిగా అమ్మాయి పూల రథం అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్తే నేనేం చేదు వేడి పొందారా ఏమన్నానా నేను తిచ్చేమన్నా పెళ్ళాడు ధన్ సంపాదిస్తున్నావు కదా ఇద్దరు హనీ మంత్కి వెళ్ళండి అని ముందు అలా చెప్తారు చెప్తే అతని రెస్పాన్స్ వస్తుంది దాని మీద మీడియట్ ఒక్క క్షణంలో అయిపోయింది కాదు ఓవర్ ఏ పీరియడ్ ఓవర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కౌన్సిలింగ్ పీరియడ్ లో అప్పుడు నెక్స్ట్ స్టేజ్ వస్తుంది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఏమోనా నీ వాత నీ వాటిని చూస్తే నాకేమి నువ్వు అటు వివాహం అయితే మొగ్గుతావా అయితే మాతో పాటు సంకీపోతుంది నా వెనకాల పడతావా తెలియకుండా ఉంది ఇటు అటుగా ఉంది అది ఈశ్వరుడు నిర్ణయించాలి మన వాళ్ళని నిర్ణయించడానికి వేచి చూడు ఆ పరిస్థితులు ఎలా చూసుకొస్తాయేమో ఆ ఈశ్వరుడు ఒక ప్రవాహంలో నిన్ను పారసీ గృహస్థం చేసేసాడనుకో చక్కగా అమ్మాయితో బుద్ధిగా తాపరం చేయి హ్యాపీగా అప్పుడప్పుడు వచ్చి దండ పెడితే వెళ్తూ ఉండు అదే అర్థంపడం లేదు కానీ అదితో తాపరం చేయాలి హ్యాపీగా ఈశ్వరుడు నిన్ను మరో ప్రవాహంలో బ్రహ్మచారి గారిని నిలబెట్టేసాడనుకో దాని గురించి జంతు చేస్తాం నష్టమే అప్పుడు అలా బ్రహ్మచారిగానే వతుకుతూ ఉండు అలా ఉండు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు చదువుకుంటూ ఉండు ఒకటే తర్వాత ఒకటి చదువుకుంటూ ఉండు వింటుతూ ఉండు పాఠాల్లో వింటూ ఉండు నేను హిజీలోది పంపిస్తూ ఉంటాను తర్వాత ఉండు అప్పుడు చూద్దాం నలభై ఏడు ఏం చేయాలో నేను చెప్తాను అని అది తర్వాత సలహా అది నలభై ఏళ్ళు వచ్చి బాగా పరిపక్వం అయ్యాడనుకో వెళ్ళు శివరాత్రి నాడు సన్యాసం తీసుకురా అలా నడుస్తుంది అది ఇప్పుడు అలాంటి కేసులు సంజాత ఆత్మ దర్శన వాడికి ఆత్మజ్ఞానం కలిగిపోయింది వాడిని పెళ్ళి చేసుకోవాలి మీరు పుష్టి చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ లేదు దేనికోసం పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు వాళ్ళు ఏం చేస్తారు మీరు సహా దృష్ట దృష్టి దృష్టాదృష్టా కర్మణి ప్రయోజనమ పశ్యన్ సహాతడు ఇతనికి దృష్టాదృష్ట ఇష్ట విషయ వివర్జిత ఇష్టములైన విషయములు అంటే తాను కోరే భోగములు ఇష్టములైన విషయములు కోరే భోగాలని అర్థం ఈ భోగాలు రెండు మీకు నేను మాట చెప్తాను ఈ అవతారికలు లేకుండా మీరు ఆ మూడు శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టి చూడండి ఇక్కడ ఉన్న మూడు శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టి అనువాదాలు ట్రాన్స్లేషన్స్ ఎదురకుండా పెట్టుకుని ఏమైనా అసలు ఒక టాపిక్ అవుతుందేమో పరిశీలించు చూడండి మీరు అది ఒక టాపిక్ అవ్వదు అది అప్పుడు మధ్యలో అవతారికలను పెట్టి చూడండి అమ్మా పెర్ఫెక్ట్ టాపిక్ అవుతుంది అది అవతారికలు లేకపోతే ఇది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అది ఏకవాక్యత రాదు అధ్యతనే మన పుస్తకాల్లో ఉపనిషత్ పుస్తకాల్లో అవతారిక అని హెడింగ్ పెట్టి దానికి ఎన్నో గేట పెట్టి అది వేరే రాసి దానికి తాత్సర్యం రాసి చిన్న మంత్రం అలా కాకుండా కైలాసాసనం ప్రింట్గా అవతారికలు మంత్రాలు అన్ని ముద్దలు ముద్దలు చేసి ప్రింట్ చేసుకుంటూ పోతే అది పండితుడైన వాడు వర్కౌట్ చేసుకోగలుగుతాడు కానీ సామాన్యుడు వర్కౌట్ చేయలేదు ఇంకైతే మన మన పుస్తకాలు ఉపనిషత్తి పుస్తకాలు ఉన్నది సరే అవతారితలు అవన్నీ స్పష్టంగా డెలిమినేట్ అయి ఉంటాయి చాలా అవసరం సో వీరున్నారు వీరు ఎటువంటి వాడు ఇష్ట విషయం వివర్జితయా ఇష్టములైన విషయములు అన్నింటినీ విదిలిపెట్టేసి కూర్చున్నాడు ఇష్ట విషయం వివర్జితయా ఒక బ్రహ్మచారి ఉన్నాడు న్యూయార్క్ లో అతని దగ్గర నేను వెళ్ళాను నన్ను రమ్మని పిలిచాడు నేను ఏదో న్యూయార్క్ వెళ్తే నాకు మా దగ్గరికి రెండు ఏం పిలిస్తే సరే పాపం ప్రేమతో పిలిచాడు అస్తమానం అస్థమానం వచ్చి మా చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి మనం కూడా ఒకసారి రిసిప్రొకేట్ చేయాల్సిన ధర్మం ఉంటుంది వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళాను అతడికి వెళ్తే నన్ను దిగబెట్టడానికి వచ్చాడు ఆ కారు ఎలా ఉందంటే ఇండియాలో ఆ కారు పెడితే ఏదో పాత కారు అని పిలిచి ఎట్లా ఉంది ఇండియా నుంచి వెళ్ళిన నాకే ఈ డోరు అది గటకట్లాడుతూ అది మొత్తాయిగా రైతే అట్లా కూర్చున్నా కూర్చుంటే ఆ బెల్ట్ సాగితే రాదవి వచ్చి ఏదో మొత్తాన్ని చిన్న మీద కూడా బెల్ట్ పెట్టుకుని కూర్చుందా నడిపిస్తున్నాడు నేను అడిగాను నువ్వు ఏం చేస్తున్నావు కంప్యూటర్ ఇంజనీరింగ్ అయ్యా ఎంత నేను అడగను ఎందుకంటే జీతం అడగకూడదు ఇప్పుడు మొగాని జీతం ఆడగాన్ని వేస్తూ అడగకూడదు అని అదే జీతం ఎవరు ఆడవాళ్ళని కూడా జీతం ఉండకపోవడం మనం ఎందుకంటే మనకు అనవసరం కదా ఆ ఎస్టిమేట్ వేస్తూ ఉండటం ఇది తప్పు కదా అది ప్యూర్ న్యూట్రాలిటీ వచ్చి చేయాలి వాడి జీతం మనకు అనవసరం సూరియాసిటీ జీరో లెవెల్లో ఉండాలి ఇప్పుడు నేను బాగానే వస్తూ ఉండి ఉంటుంది జీతం కొంచెం శుభ్రమైన కదరా ఈ కారు ఈ వాతావరణ ఏమిటో అడిగా అంటే అతను అంటారు నేను కారులో వెళ్ళనుండీ సొంత మిమ్మల్ని దిగబెట్టడానికి వస్తున్నాను కానీ నేను కారు వాడను నాకు ఇంట్రెస్ట్ లేదు కారు మీద ఈ కారు డ్రైవింగ్ ఎంతో న్యూసెన్స్ ఇది అంటే మరి ఎలా వెళ్తామంటే నేను లోకల్ ట్రైన్లో వెళ్తూ ఉంటానండి మరి లోకల్ ట్రైన్కి మైలు దూరం ఉంది ఆ మైలు నడిపిస్తే ఆరోగ్యంగా ఉంటుందండి తెల్వీలు నేను అది నడిపిస్తూ ఉంటాను మధ్యలో కాఫీకి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను కాఫీ అవి తాగను మా అక్కడ ఉన్నవారిలో తినేస్తాను అన్నిటికీ సమాధానం దగ్గర మరి ఈ సారి ఎందుకు పెట్టుకున్నావురా అంటే ఇది నేను పెట్టుకోలేదు ఇంతకు ముందు రూమ్ మీద వదిలిపెట్టి దాని ఎత్తి మీద పారేసిపోయాడు దీన్ని బయట పారైనా అలా తెలుగు ఊరితే నదురా ఇప్పుడు మిమ్మల్ని ఎదురబెడుతున్నాను ఈ సారా ఎవరైనా కొట్టేసారని పోలీస్ కంప్లైంట్ ఇస్తావాళ్ళు ఇవ్వనున్నాను కొత్త గారికి ఉంటామో ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు మీరు అలాగే చాలా మంచి బ్రహ్మక ఎలాంటి అలాంటి వాడు దృష్టాదృష్ట ఇష్ట విషయ వివర్జిత విషయ భోగములను విదిలిపెట్టేసాడు ఇహ ఇష్ ఇహలోక భోగాన్ని మీద శ్రద్ధ లేదు కాదని మీరు స్వర్గానికి వేళ స్వర్గ మనకి స్వర్గం ఏంటంటే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ ఆత్మాయం మనకి ఈ లోకం మళ్ళీ ఆ లోకం అనేది ఈ అలాంటి వివేకంతో ఉంటాను వాడు అటువంటి ఇప్పుడు వారికి కర్మని ప్రయోజనమపశ్ని ఈ కర్మ చేసి ఈ గోల్ మనం రీచ్ అవ్వాలి అనే పరిస్థితి ఉంటుందండి ఉండదు ఎటువంటి కర్మ దృష్టాదృష్టార్థే కర్మని ఈ ధనాన్ని సంపాదించి భోగాన్ని అనుభవించాలి అనే గోల్ ఉండదు యువలోకం భోగం మీద గోల్ లేదు ఇది పోనీ పరలోకం ఏమైనా ఉందా అది లేదు బ్రహ్మచారి ఇదిప్పుడు పెళ్లి చేసుకుని హనీమూన్కి లేకపోతే పెళ్లి చేసుకుని ఎంపీ చేసి స్వర్గానికి వెళ్ళాలి స్వర్గం కూడా హనీమూన్ హనీమూన్ హాలిడే ఇన్ హాలిడే అవుట్ హాలిడే ఇన్ అంటే ఇహలో ఒక భోగాలు ఐఎన్ఎన్ కూడా ఉంటుంది హాలిడే అవుట్ అంటే స్వర్గం అంటే వీడికి హాలిడే ఇన్ అక్కర్లేదు హాలిడే అవుట్ అక్కర్లేదు అలాంటి విరక్తుడు కాబట్టి వారికి విహలోక భోగాలకి కర్మ చేస్తారు లేదు వాడిని అడిగాను ఏం చేస్తావు నువ్వు సంపాదించే డబ్బందా ఏం చేస్తావు నేను ఇక్కడ అక్కడ ఇచ్చేస్తానని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటాడు ఏదో కొంత అక్కడికట్టుకుంటాడు కొంత ఫ్యూచర్కి నిలవేసుకుంటాడు సన్యాసం తీసుకోవాలనే దృష్టి కాబట్టి కొంత సన్యాసం తీసుకుని మళ్ళీ దక్షిణలన్నీ వెంటబడ్డం కంటే ఏదో కొంత ఫిక్స్ చేసుకుంటే మనకి నేనే సలహా ఇస్తాను అదో కొంత దాచుకుంటాడు అది బెటర్ లేదు ఇంకే ఉల్లవాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం దక్షిణ దేశంలో ఏంటంటే దిగర్గా ఉంటుంది ఆ మాట చెప్పబోతున్నాడు కృష్ణుడు ఇక్కడ క్యారీర కేవలం కర్మ అని అనబోతున్నాడు కూడా కాబట్టి సో దానికి ఏదో డబ్బులు యాడ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఎందుకంటే వాళ్ళు జీతం బాగా ఇస్తారు బుద్ధిమంతుడు కదా పంపిణీ పైగా న్యూయార్క్ లో ఆ డబ్బులు ఏం చేస్తాడంటే అడగని వాడిది పాపం వాళ్ళ ఇంటి దగ్గర సిస్టర్స్ హస్బెండ్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఏ బావా కారు కొనుక్కుంటాను కొంచెం అప్పియో ల ల ల ల లక్ష రూపాయలు అప్పి అంటే అప్పక్కర్లేదు ఏమక్క అటుకుంటూ లక్ష ఇచ్చేస్తాను వీడి వీడిస్తాను అయిపోతుంది అప్పు తిరిగి తీర్పుతానంటే అవకాశంగా తీపిద్దాం లేని విడిపోయినా అసలే తీర్చలేదు ఆ రకంగా ఇచ్చాడు నన్ను అడిగాను మీకు సొమ్మె మీకు నేను ఇవ్వాలనుకుంటాను అంతే ఇవ్వాలి అంతే ఇవ్వాలని అడిగాడు వస్తలేదు నేనేం తీసుకోలేదు అసలు ఇక్కడ ఎందుకంటే ఏం చేయాలి తీసుకుని డబ్బులన్నీ పోగేసి దీన్ని ఖర్చు పెట్టడానికి ఇది ఒక పని డబ్బులు పోగేయడం దాన్ని ఖర్చు పెట్టేస్తే పర్వాలేదు ఖర్చు పెట్టకపోతే దాన్ని కాపాడటం ఆ కాపాడు ఎవరినో ఒకరికి పురమాయించడం ఆ పురమాయించిన వ్యక్తి సరిగ్గా కాపాడుతున్నాడా లేదా మళ్ళీ సూపర్వైజ్ చేయడం ఆల్ నాన్ సెన్స్ అది ఏదో గృహస్థులు ఉన్నాక కానీ ఇంకా ఇంతకు తప్పొచ్చేది ఏంటంటే అతన్ని పెరిగి మీరు ఏం ప్రోత్సాహం చేస్తారు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకోవాలని ప్రోత్సాహం చేయచ్చు అటువంటి వాడిని ప్రోత్సాహం చేయకూడదు ఎందుకంటే వాడు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి రుఖపడుతుంది ఆ అమ్మాయి ఏమో సినిమాకి వెళ్ళడానికి రాంటుంది వీడు మొదటి రోజు సినిమాకి వెళ్తాడు ఓ పావుగంట సేమ లోపల కూర్చుని వచ్చి బయట ఆ సినిమా హాల్ బయట ఓ సోఫా ఏదో ఉంటే అటు సినిమా ఏదో ఉంటుంది ఆ అమ్మాయికి తన పక్కన వీడు ఉండి ఇద్దరు కలిసి సినిమా చూడాలని ఆవిడ అపేక్షిస్తుంది వీడు లోపల కూర్చోలేదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దట్ మూవీ ఇట్ ఈ సత్య క్లాష్ లైక్ మూవీ ఈ హిందీ మూవీస్ తెలుగు మూవీస్ డే సత్య బోగస్ మూవీ యు కనాక్స్ బయటొచ్చి కూర్చుంటాడు ఆవిడ మనసు జన కూర్చుంటాడు హనీ మూన్ అంటుంది ఆవిడ వీడికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు హనీ మూన్ అంటే సంవత్సరం అయిన తర్వాత ఎక్కడికో రిసార్ట్స్కి వెళ్తూ ఉంటుంది బహామాట ఉంటుంది అయితే ఎక్కడ కూడా ఇంకోటి కరీజీ అన్నది వీడికి ఇంట్రెస్ట్ నిజంగా తగతే ఆ అమ్మాయికి కష్టం అంటే ప్రోత్సాహం చేయలేకూడదు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయోజనం అపశ్యం కర్మని కర్మని చేసి ఉద్ధరించిది ఏమి ప్రయోజనం లేదు కర్మే లేకపోతే కర్మ సాధనమైనటువంటి వివాహము ఇత్యాదులు అనవసరం కాబట్టి వాడు ఏం చేస్తాడు స్వసాధనం కర్మ సన్యస్యా వాడు కర్మ సన్యాసం చేసేవాడు అసలే బ్రహ్మచారి ఒకసంత కర్మలు చేసుకున్నాడు అవన్నీ నిలుపు కాదు ఒకవేళ బ్రహ్మస్థుడు అయితే సన్యాసం తీసేసుకుంటారు ఆసాధనం సాధనం అంటే శిఖా ఉద్యోగం నేను చెప్పాను కదా ఆ వైదికమైన ప్రక్రియ అన్నీ సన్యాసం చేసేస్తా అది సన్యాసం అంట చాలామంది సన్యాసం అంటే ఉద్యోగం మానేయడం అనుకుంటారు ఉద్యోగం మానేస్తే ఏమైనట్టు ఉద్యోగం మానేయట్టు బిల్లు కట్టొచ్చు అంటే ఇలాంటి పిచ్చేదో బిల్లులు సన్యాసం తీసుకున్నా కట్టాల్సి ఉంటాం కట్టాలి కూడా బిల్లులు కట్టద్దు మనం కరెంటు వాడుకున్నప్పుడు మరి బిల్లు కట్టద్దా మేము సన్యాసం ఇచ్చుకున్నామండి బిల్లు కట్టము మీరు అంటే అడిగేదో కనపడినప్పుడు అలా తొట్టేదాంత ఇచ్చేసి బిల్లు కట్టడం మానేసి అలాంటి వ్యవహారాలు చేయకూడదు లేకపోతే తప్పు మీటర్ పెట్టడం ఇలాంటివి చేయకూడదు సన్యాసంలో అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు ఎక్కువ ఇచ్చేయాలి గవర్నమెంట్ ఏదో చేస్తుంది ఏదో చేస్తుంటారు మన వైపు నుంచి లోటు ఉండకూడదు అనివే సన్యాసం అంటే విలువ మానేయడం అది కాదు సన్యాసం అంటారు సన్యాసం అంటే కర్మ సన్యాసం సన్యాసల్ని మానేస్తారు మానేస్తే మరింత భోజనం చేయాలక్కర్లేదా అది నిధులు ఉంటుంది శరీరయాత్ర మాత్ర చేష్ట జ్ఞాననిష్ట ము ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన అయితే కర్మ సన్యాసం చేసేది కాబట్టి నిద్రపోత కాలక్షణం చేస్తాడని మీరు అనుకోవచ్చు యతిహితనశీల గొప్ప సాధన చేస్తూ ఉంటాడు ఏమిటా సాధన అంతరంగ సాధన శముదమాది సాధన అంటే జ్ఞాననిష్టలో ఉండటం ప్రాణాయామము ధ్యానము ఆత్మనిష్ట ఆత్మ విచారము శ్రవణము మననము నిజిధ్యాసనము అధ్యయనము అధ్యాపనము ఇదే ఇంకా ఆత్మవిచారం తప్ప మరే పని ఉండకూడదు నిద్రపోతూ ఉంటాడని మీరు అనుకోండి ఆత్మవిచారం నిండా చేస్తాడు వాడిని యతిహి అన్నారు యతిహి జ్ఞాననిష్ట మొత్తం ఎఫర్ట్ కూడా జ్ఞానం నందు ఉంటుంది నిష్ఠ అంటే ఫిక్సిటీ ఫిక్సిటీ బట్ ఇది కాన్స్లేషన్ ఫిక్స్ అయి ఉంటాడు దేంట్లో ఫిక్స్ అయి ఉంటాడు జ్ఞానం నందు ఫిక్స్ అయి ఉంటాడు జ్ఞాననిష్ట మరి కర్మలు చేస్తాడా చేయడా చేస్తాడు ఏం కర్మలు చేస్తాడు శరీర యాత్ర మాత్ర చేష్ట లౌకిక కర్మలు ఏవైతే ఉంటాయో అది కేవలము శరీర యాత్ర కోసం అంటే భోజనం సంపాదించుకోవడం భోజనానికి ఏదో వ్యవస్థ చేసుకోవాలి స్నానానికి వ్యవస్థ చేసుకోవాలి మందు మాకు వ్యవస్థ చేసుకోవాలి శరీరానికి రోగం వచ్చినా కూడా మందు వేసుకోవాలి లేకపోతే వీడి అది అతిహి జ్ఞాననిష్టహాది సఫర్ అవుతుంది అలా ఉంటుంది వాడు ముక్తుడైపోయి ఉన్నాడు ముఖ్యతే భవిష్యత్తులో మోక్ష్యతీ కాదు ఎప్పుడో మోక్షానికి ఉంది వర్తమానకాలం ముఖ్యతే వాడు జీవన్ ముక్తుడేతమర్థం దర్శయటుమాహా ఈ విషయాన్ని చెప్పడం కోసం ఈ తిండి శ్లోకాన్ని శ్రీకృష్ణుడు అంటున్నాడు పై శ్లోకం అనేది ఆత్మ కర్తృ అభోక్తులు అనే సత్యాన్ని తెలుసుకుని గృహస్థగానే కంటిన్యూ అయిన వారి శ్లోకం పై శ్లోకం ఈ శ్లోకం ఏమిటి గృహస్థ అవలేదు బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసం తీసేసుకున్నాడు అదే ఒకవేళ పురపాత్న గృహస్థాశ్రమంలో చేరిన కొంతకాలం అయిన తర్వాత సన్యాసం తీసేసుకుని కర్మ సాధనాలు కర్మ లేకుండగా కేవలము ఆత్మజ్ఞాన నిష్టలో శరీరయాత్ర మాత్రం నడుపుకుంటూ ఉన్నాడు జీవన్ముక్తుడు అటువంటి జీవన్ముక్తుల్ని ఉద్దేశించి ఈ శ్లోకం చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి నిరాశీర్యతాత్మా సర్వరిగ్రహ శారీరం కేవలం కర్మ కున్న ఆత్మోపిల్షం నిరాశీ కామనులు లేనివాడు ఆశీ అంటే కామన అభిర్వచనం కాదు ఆశీర్వచనం కూడా కామనికి సంబంధించి ఉంటుందండి కానీ ఎనివే ఆశీ అంటే కామన అయిపోయింది కదా నిరాశీ అంటే నిష్కామీ అయిపోదాం యత చిత్తాత్మ నియంత్రించబడిన మనస్సు దేహము కలవాడు అదే ఇప్పుడు మనస్సు నియంత్రించడం అంటే ఏంటి వీటికి మాటికి కోపం వచ్చేసింది అనుకోండి మనసు మీద నియంత్రణ లేదు అని అర్థం ఏదో వార్త వస్తుంది ఏదో చెడ్డ వార్త వస్తుంది చెడ్డ వార్త అంటే చెడ్డ ఏమిటి ఏదో ఒక సబ్జెక్టివ్గా చెడ్డ అన్నది ఏమిటి వార్త అంటే అది ఏంటి గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది అని దొరుకుతాడు అంతా టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి వీడు గన్నత చేసుకుంటాడు అవి బాబా ఏమైపోతుంది అది గోడ ఒక ఆయన ఉన్నాడు ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన ఒక లెక్చర్ ఇచ్చాడు ఆ లెక్చర్ విన్నాను నేను సీడీలో విన్నాను బాగా చెప్తాడు విషయమంతా బాగుంటుంది సైంటిఫిక్ గా చెప్తాడు గ్లోబల్ వార్మింగ్ అయిపోతుందని కానీ ఆ మొత్తం సీడీలో ఓ స్పష్టంగా కనపడుతుంది అదేంటంటే గ్లోబల్ వార్మింగ్ ఆయన దెంగ పెట్టుకున్నట్టుగా మనకు ఉంటుంది ఎలాగా గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది ఆయన అలాంటి అలాంటివి ఏమి ఉండవు మీద నియంత్రణ లేదనే కదా అర్థం లేకపోతే ఏదో వార్త వస్తుంది వీళ్ళు సెంటిమెంటు ఆ సెంటిమెంటల్ పెర్సన్ అంటే ఏది ఎన్న కరిగినట్టుగా కరిగిపోతాడు అయ్యో అయ్యో అయ్యో బాగుందని చెప్పి కూర్చుంటాడు ఏదో వార్త వస్తాయి ఏదో అయిపోయింది అటువంటి వాడికి కుటుంబ సభ్యులకు ఏదైనా ఇళ్ళని తెలిస్తే వాడు ఏమవుతాడు జావ కరిగిపోతాడు అక్కడికక్కడ అటువంటి సెంటిమెంటల్ అంటే అర్థం ఏంటంటే మనస్సు మీద ఏ రకమైన కమాండ్ లేనివాడు అని నీకు నెగిటివ్ చెప్తాను మనస్సు మీద కమాండ్ ఉన్నవాడు ఏంటి యత చెప్త అంటే అది పాజిటివ్ కానీ ఇటు నెగిటివ్ కానీ ఆ మనస్సు తీవ్రమైనటువంటి ఉద్వేగానికి అలగడికి గురికాది కామన్ కయెట్గా ఉంటాడు నిన్ను విరిగి మీద పడబోతోంది అంటే సరే కానీ పడితే పండు మరి ఏం నిన్నే విరిగి నెత్తిని పడిపోతే మనం చేసేదే ఉందా అంతా ఈశ్వరుడు గ్రూప్ అంటాడు అంతేగాని పరుగులు అందించుకోండి వరద వస్తుందంటే పరిగెత్తాడు అన్నట్టు ఉండదు జనాలు చాలా సెంటిమెంటల్గా ఉంటారు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఎవరినో సామాన్యుడు అమాయకుడు రోడ్డు మీద అడిగి వెళ్తూ ఉంటాడు అలా ఉంది మధ్యప్రదేశ్లో ఒకడు దొంగ ఒక చిన్నపిల్లవాడిని అపహరించి అంబాసిడర్ కార్లోకి ఎత్తించుకుని పారిపోయారు కిడ్నాప్ చేసేది ఈ కిడ్నాప్ చేసినటువంటి ఆరు గంటలకి అదే బీజ్ లో అంబాసిడర్ కారులో ఒక ఆయన వెళ్తున్నాడు అదే బీజ్ అంతట మధ్యప్రదేశ్ ఒక టౌన్ లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అంబాసిడర్ కారు మీద ముగేసి తలుపులు తీసేసి వాళ్ళని కొట్టేసి చంపేశారు చచ్చిపోయిన తర్వాత వెరిఫై చేస్తే అతను ఈ కిడ్నాపింగ్ అతనికి సంబంధమే లేదు ఎందుకు వీళ్ళు సంప్రికారు నేను అడిగితే మాపుని ఏమో వాళ్ళు కిడ్నాప్ ఇంకోసారి కిడ్నాప్ చేయడానికి వచ్చాడు గురించి అంతే అన్నారు వీడియో కిడ్నాపర్ అని మీడియాలో తెలుస్తుందా అంటే అందాసిడర్ లో వచ్చాడు కదా అని చెప్పాను మానవ స్వభావం చాలా ఘోరంగా ఉంటుంది అని చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను అంటే ఇమోషన్ మీద ఏ రకమైన కంట్రోలు అది ఒక వీక్నెస్ అలా ఉండదు చాలా సమయాన్ని పెట్టుకుని చాలా సోభర్ దర్శనాలిటీని కలిగి ఉంటారు యథ చిత్త ఇక ఆత్మ యత ఆత్మ దేహం దేహానికి సేవ కొడితే కొంపల డూపోయినంత హడావిలు చేసేస్తూ ఉండాలి తలపోటు వస్తే ఏదో మేజర్ కెలామిటీ వచ్చేసింది అన్నట్టుగా హడావిలు చేసి అలా ఉంటారు యత ఆత్మ దేహాన్ని రోగాలు ఏవో చిన్న దానికి మందు వేసుకోవాలి కొద్దిగా ఓపిక పట్టాలి సహనం అనేది చూసుకోవాలి ఆ పరిస్థితిని బట్టి మందు వేసుకోవాలి చలి చేస్తుంది ఆ చలిని అలా సహించాలి వేడి బాగా వేడి ఆ వేడిని కూడా సహించాలి సహించటం అలవాటు అదే సహించటం శక్తిని కాదు అనే మాట లేదు అసలు సహించటం శక్తిమే కొద్దిగా ఓపిక పట్టాలి మనస్సు సిద్ధంగా ఉంటుంది ఒకప్పుడు దేహం సహించలేకపోతుంది ఇదో చిన్న చిన్న వికారాలు అవక అవకతవకలుగా వస్తాయి అట్టి ఓపెక్ చేసుకోవాలి మొత్తం మీద బాడీ పర్ఫెక్ట్ కంట్రోల్లో తెచ్చుకోవాలి ఆహార నియమాలు తెచ్చుకోవాలి యోగాది చేసుకోవాలి యత ఆత్మ అంతేగాని భిక్షల భిక్షలు భిక్షల మీద భిక్షలు తినేస్తూ భక్తులు పెట్టినటువంటి స్వీట్లన్నీ తినేస్తూ ఒపం వాళ్ళు ఎవరన్నా అనుకుపోతారు స్వామికి వడ వేసుకోండి దహీ వడ దహీ వడ అంటే ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్ అది ఎందుకంటే ఆ వడలో ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఆయిల్ని తీసుకువెళ్ళి దాన్ని పెరుగులో పారేస్తారు ఆ పెరుగు అంతా పీల్చుకుంటుంది పెరుగు నిండా తొలి స్థిరాలు ఇవన్నీ కూడా దట్టంగా ఉంటాయి అది వీడు ఒకటి తినేసాడు ఆల్రెడీ సేరే నో ప్రాబ్లం స్వామీజీ ఇంకొకటి వేసుకోండి అని ఇంకొకటి ఏదైనా అనుకుని పోతారని రెండు రోజులు కూడా వేసేస్తుంది మూడో కూడా వేస్తుంది తినేసి డయాబెటీస్లు హార్ట్ ప్రాబ్లమ్స్ పెట్టుకొచ్చేస్తే ఈ స్వామీజీని వీళ్ళు అష్టమానో అపోలో చుట్టూ తీసుకుంటారు అలా కాలేకే అపోలోయే ఆయన దగ్గరికి వచ్చేస్తుంది అపోలో రెండు దగ్గరికి వచ్చేస్తుంది ఏమన్నా ఇద్దరు ముగ్గురు డాక్టర్లని శిక్ష చేసేసుకుంటే వాళ్ళు వచ్చి వైద్యాలు చేసిపోతూ ఉంటారు అలా తయారు కాకపోవడం ఏదైనా ప్రారంభం భవనం వస్తే నేనేం చెప్పలేను కానీ మన వైపు నుంచి లోటు లేదన్నట్టుగా ఉండాలి యత ఆత్మ అక్కడ రెండవది అయిపోయింది శాస్త్రం చెప్పేదాన్ని మన జీవితాలతో పోల్చుకుంటే మనం సిద్ధిపడాల్సి ఉంటుంది చెత్త సర్వ పరిగ్రహ మూడో విశేషం పరిగ్రహం అంటే ప్రోగు చేయుట వేటిని ప్రోగు చేయటం వేటినేది ఒక కారు పెట్టుకోవచ్చు కారు ప్రోగు చేసినట్లు అవుతుంది తర్వాత కొంతమంది శిష్యుని ప్రోగు చేయటం వాళ్ళు బ్రహ్మచారులు ఉన్న వాళ్ళు ప్రోగు చేయటం వాళ్ళు పనులు తీసి ఉంటారు ఒక బ్రహ్మచారి అకౌంట్ చూపిస్తూ ఉంటాడు అకౌంట్లు ఉండాలి కదా ఆర్టీసీ అకౌంట్స్ చూస్తూ ఉంటాయి కృష్ణో అవి చూస్తూ ఉంటాడు ఓ బ్రహ్మచారి ఇంకో బ్రహ్మచారి ఏమో పాద సంవాహనము అవి చేస్తూ ఉంటాడు ఇంకో బ్రహ్మచారి రోడ్డు మీద పోయి పళ్ళవి చేసుకొస్తూ ఉంటాడు ఇంకో బ్రహ్మచారి కిచెన్ చూస్తూ ఉంటాడు బ్రహ్మచారిని పోగేస్తే వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు వాళ్ళకి చెప్పేది ఏదో చెప్పొచ్చు వాళ్ళు చేసే సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు అదో పరిగ్రహము దానికంటే ముఖ్యంగా కొంత ధనాన్ని పోగేట ధనం కంటే ముఖ్యంగా కొంత సాధన సామగ్రిని వస్తువులను పోగేయటం ఒక బిల్డింగ్ ఒకటి కట్టడం ఆ బిల్డింగ్ లో కిస్తో కలవటానికి చిన్న పౌరుషంలోనూ తను పరిగా ఉండడానికి పై పొరుషంలో పెట్టుకోవటం ఆ పైపోర్షన్ లో ఒక విశాలమైన బాత్రూమ్ ఒకటి కట్టడం ఆ బాత్రూంలో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఎలా కావలిస్తే అలా ఉంటాం పెద్ద సబ్ ఒకటి కట్టడం ఇవన్నీ తర్వాత బంగారం తోటి మామూలుగా గృహస్థులైతే బంగారం తోటి స్త్రీలు నెక్లెస్లు కాసుల పేర్లు ఇలాంటివి పెట్టుకుంటారు మహాత్ములు సన్యాసులు బంగారంతో రుద్రాక్ష మాలలు తులసి మాలలు అల్లితే మతానికి బంగారం అయిందిగా లేదు రుద్రాక్ష ఉన్నాడే గానీ దానికి ఇతో కప్పు ఎటో కప్పు పెట్టేసి దాని దుద్రాక్షి కనపడదు అంతా బంగారం పచ్చు లాగ ఉంది దాని పో పోవే పరిగ్రహం అయిందిగా రమణ చూసారా ఆయన నల్ల మాలలు ఉండేవి ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించినారు ఎంత పోగు ఎంత పోగేశారు ఆయన పరిగ్రహము అంటే పోగు ప్రోగు చేయట అయితే కొంత ప్రోగు చేసి ఎక్కువ ప్రోగు చేయకూడదు శక్త సర్వ పరిగ్రహ అసలు ఏది ప్రోగు చేయండి ఏది ప్రోగు చేయదు ప్రాపర్టీస్ని ప్రోవ్ చేయండి మీరు ఏమనుకోండి అంటే నేను ఒక వ్యక్తిగత దృష్టిని చెప్పుకుంటారా చెప్పుకుంటారా ఒక అంటారా బిస్ ఫీల్డ్ అనే ఒక పెద్ద బిల్డింగ్ ఉండదు ఆ ప్రాపర్టీ నాకు నేను మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను మీ ప్రాపర్టీ మీరు తీసేసుకొని నాకు వెళ్ళలేదు ఏం చేసేది ఏం చేసుకుంటారో మేము ఇష్టం మీ ప్రాపర్టీని ఏం చేయాలో నాయన పెట్టుకునుకుంటే నేను తీసుకో మీ పేరు రిజిస్టర్ చేస్తాను మీరు వాడుకోండి వాడుకుంటా నేను వాడి వాడినా వాడినప్పుడు నేనే మెయింటైన్ చేసేవాడి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది అదంతా నేనే పెట్టేవాడిని నేనే పెట్టానంటే నేను ఎవరికి ఏబో కొట్టి పెట్టేవాడిని నేనేదో క్రియేట్ చేసి పెట్టాను ఏదో రకంగా పెట్టివాడి కానీ టైం వచ్చింది ఈ ప్రాపర్టీని మనం వాల్చడానికి వీలు లేని పరిస్థితి వీ డోంట్ వాంట్టు హోల్డ్ ఆల్ టు ప్రాపర్టీస్ లైక్ దాట్ ఐ కాల్ ది ఓనర్ సరెండ్ అయింది ఈ ప్రాపర్టీ కూడా ఇన్ ఇన్ గుడ్ కండిషన్ సరెండ్ అయింది అయిపోయింది All of Allah is no property. A situation came. The property was not the property. It was given to him. It, it was included in the documents also. The so, owners said, the property I am not going to use it. All of them said, I am not going to use it. I am not going to use it. The property made from the repairs are changing. You are not going to use it. But if you please click on the property, it will not. We will take it away. You don't want a property. అయితే మనం ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు ఇది మన ప్రాపర్టీ దీన్ని వినియోగించినంతకాలం వినియోగిస్తాం దీన్ని వినియోగం లేకపోతే మళ్ళీ ఓనర్స్ పెరించి వాళ్ళకి సమర్పించాలి దానికి జరిగి పది లక్షలు అయ్యి వంద లక్షలు అయ్యేది రూటర్ జస్ట్ హ్యాండ్ ది ప్రాపర్టీ నెవర్ కలెక్టర్ అంటే ప్రిన్సిపల్ పెట్టుకోవాలి లేకపోతే ఏమైపోతుందంటే ప్రాపర్టీస్ అలా పెరిగిపోతాయి ఈ ప్రాపర్టీస్ ని మనం పరిరక్షించాల్సి రాజమండ్రి గోదావరి తీరంలో స్వాములకి ప్రాపర్టీస్ ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా ఇచ్చింది ఆ దఫాలో నాకో ఎకరం ఉన్నారు వద్దని నేను చెప్పాను ఎందుకని గోదావరిలో ఎకరం ఉంటే నీ సొమ్ము ఏం పోయిందా నేనేం చేయాలి ఇప్పుడు ఎక్కడ చెప్పు నేను పాఠం చెప్పడం నాకు ఖాళీ లేదు నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను ఇంకో తోడు ఇస్తున్నాను ఇంక రాజమండ్రిలో ఎక్కడ చెప్పడం ఎప్పుడైనా వారం నువ్వు సంవత్సరం పొరుగులో చెప్పలేదా నీ పేరు మీద ఉంటుంది అది అక్కడ ఎవరినో వారికి ఏదో చేస్తాము నువ్వు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఉంటుంది అదే వద్దు దాట్ ఈస్ వాట్ ఐన్ వాల్ దాన్ని పరిగ్రహం అంటారు వీళ్ళు చెప్పి పాఠం వేరాపేసం పాఠం ఉండదు వీళ్ళు భక్తులను చేసి సేవ అపేషంతో ఉండదు ఎక్కడ పెడితే అక్కడ ప్రాపర్టీస్ని పెంచుకుంటూ పోవాలి పరిగ్రహం ధ్యాస్తులు ఎలా అయితే ఏదో గృహస్థులు పరిగ్రహం కొంత ఉంటుంది వాళ్ళకే అనవసరం గృహస్థులకు మాత్రం ఎందుకు పరిగ్రహం ప్రాపర్టీస్ ఏం చేసుకుంటారు ఒక బిల్డింగ్ సొంతము ఇంకో బిల్డింగ్ అద్దీ వాడు అద్దె సరిగ్గా ఇవ్వడు ఇప్పుడు ఏం చేస్తారు నీకు మనస్సుకి అది క్లేషం అవుతుందా కదా వాడు అద్దీ సరిగ్గా తర్వాత కొంత ఎప్పుడు ఈ భయంతో బతకాల్సింది ఏతో తెలిసినా వాడు ఖాళీ చేయమంటే ఆ భయం ఉంటుందా ఉండదా అద్దెకి వాడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినా వారు మే కొడతారేమో అని గోడకి మేకు కొడతాడే రోజు మీరు సార్ పూల ఇచ్చిన వాళ్ళు మేకు కొడితే కొడతాడు గోడ పాడైపోతాడు గోడ పూల గోడ ఏమి పాడవదా ఇదంటే ఒకసారి రాసి సరిపడుతుంది అదే నువ్వు విశ్రాంతిగా ఉందంటే ఉండలేడు ఒక మిత్రుడు ఉండేవాడు నేను కొత్త ఇల్లు దాంట్లో వాడు తగ్గినం దొరుకుతున్నాదండి అని బాధ అంటే ఏంటి నేను నువ్వు అద్దెకి ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చాను అద్దీ కరెక్ట్గా పే చేస్తున్నాడు లేదా పే చేస్తున్నాడు అతనేమో చంద్రాహ్మణ అంశంలోకి ఇచ్చాడు చంద్రుకి తగ్గినంత టలేదా నా ఇంట్లో పెట్టొద్దు అద్దీకి అక్కడికి వెళ్ళి ఆ మఠానికి కూడా కొనుక్కొని అక్కడ బర్షత్పురాలో మఠం అక్కడ పెట్టాలి అక్కడ మఠంలో పెడతాను అక్కడికి వెళ్ళి నా ఇంట్లో పెట్టకూడదు నీ ఇంట్లో పెడితే ఏమవుతుంది నా ఇల్లా అపవిత్రమైపోయింది ఎంత గ్రహస్థులయ్యింది ఇంకోహి తగ్గిన పెట్టదని ప్రోత్సహించాల్సింది పోయి నీ వ్యతిరేకిస్తావు ఓడి వీడి మూర్క్ మూఢ విశ్వాసం పాడుగా ఎలా ఉంటాను హాయిగా స్వంతానికి ఇల్లు పట్టుకునే అర్జే వద్దు ఏమొద్దు అని మనం మనం సంతృప్తి పడదామంటే అసలు దండే లేదు అయ్యా మీద వెళ్తే నరేంద్ర మోడీ ఇది ఉంటే నన్ను మన్నించండి నేను ఐఎన్ నాట్ అడ్రస్ యూ జనరల్ గా ఇంకా పరిగ్రహంలో ఉండే దోషం గురించి చెప్తున్నాను నా సలహా ఏమిటంటే మీరు ఒక పంపం మీ సొంతాన్ని గట్టి పెట్టుకుని మీరు ఇచ్చేసేయండి కోరుకులకి కోడలకి కూతుళ్ళకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ వాళ్ళకి ఇచ్చేసేయండి ఇంకా ఇచ్చేసేయండి ఒక పది లక్షల ప్రాపర్ పది లక్షలు అంటే యాభై లక్షలున్నా మనకు ఎందుకని ఎందుకంటే నయా పైసా మనతో రాదు గ్రేవి ఎముకలు మద్య మాంసాలు పోతాయి తప్పిస్తే దీంతో వస్త్రం కూడా మనతో రాదు ఇది చచ్చిపోయినప్పుడు పట్టుపంది పట్టుకుంటే ఇంకో ఎవరిలో తెలివైన వాళ్ళు జాగ్రత్తగా ఆ పట్టుపంది తీసి పక్కన వారేసి మామూలు కూడా తప్పి పంపిస్తారు స్నేహానాన్ని ఈ స్నేహానానికి పట్టుపంచే వేస్తాను మరి దాన్ని ఏం చేస్తారు దాన్ని ఏం చేస్తాం రాక చేస్తే వాడుకు తిరిగి ఏదో చేస్తాం ఇది చచ్చిపోయిన వాళ్ళ నల్లో పచ్చు లాలు పొలిసి ఏం చేస్తారు అలాగే ఉంటుంది అది కూడా తీసి పంపిస్తారు దాని కూడా దాన్ని అక్కడికి పోనీ వస్తే ఏమే దానివారు ఎందుకంటే ఇవన్నీ పోగేసి ఏం చేయాలి పోగేస్తే భగవాన్ నమ్ర మహర్షి అన్నారు మీరు వస్తువులను పోగేసినప్పుడు అవి బయట ఉంటాయని మీరు పొరపడుతున్నారు అవి బయట ఉండవు మీ మనస్సులో ఉంటాయి మీరు ధ్యానం చేసేప్పుడు ఎదురకుండా వచ్చి తాండవం చేస్తూనే ఉంటాయిగ్రహ అమెరికాలో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఫ్లాట్లు ఫ్లాట్లు కొన్న వాళ్ళని నేను ఎదుగుదాను అక్కడ డబ్బు ఎక్కువ ఆ దగ్గన్న రూపాయల నాటిస్తే చాలా ఎక్కువ మూట వచ్చింది ఆ మోటో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళని ప్రమోట్ చేస్తారు అక్కడ ఆ ప్రమోషన్లో వీళ్ళు భ్రమపడి ఓ ఫ్లాట్ ఒకటి ఓ ఫ్లాట్ కొన్నారు ఆ ఫ్లాట్లోకి వాళ్ళు వచ్చి ఎందుకంటే ఇక్కడ దుమ్ ఉంటుంది వాళ్ళకి ఆస్టమాటిక్ బ్రాంచ్రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండరు ఓ సీజన్ వచ్చారు ఇల్లు కొనుక్కున్నామని వచ్చినప్పుడు ఇంకా తట్టుకోలేక వెళ్ళిపోయారు మనకి అక్కడ దుమ్ము ఉండదు ఇక్కడ దుమ్ము ఉంటుంది అక్కడ సమ్మర్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన మనకు వింట ఉంటుంది ఆయన నేనెల్లో ఇక్కడికి వస్తే పోయిలో పెట్టి వేయించినట్టు అయిపోతాడు వడలిపోయిన వంకాయ ఇలాగా అయిపోయి వేరే వెళ్ళిపోతాడు ఇక్కడ నిలపాల అని చెప్పేసి రారిక్కడ ఈ ఇల్లు గురించి బెండబెట్టి కూర్చున్నాడు నన్ను అడుగుతాడు స్వామిజీ హైదరాబాద్ లో నా ఫ్లాక్ ఉండి అది మీరు తీసుకుని వరుకోండి అంటే కనీసం నాకిస్తే పుణ్య అయినా వస్తుంది ఓకే నేను అలాంటి ఫ్లాట్ ఇప్పటికీ రెండు ఫ్లాట్ విజిట్ చేశాను నాకు వద్దు నేను ఉద్యోగ తీసుకోవా ఫ్లాట్ వద్దు నేను ఏం చేయాలంటే ఫ్లాట్ తీసుకున్నాను కొన్ని ఏం చేయాలో హిమాయత్ర నగర్ ఫ్లాట్ తీసుకుంటున్నాను మేము ఏం చేయాల వస్తలేదు అది ఏం చేయాలో గృహస్థుగా అర్థం రాకపోతూ ఉంటే అంటే గృహస్థు భయం సన్యాసి ఏదో ఉపాయం చూస్తాడు అన్ని వదులు కూర్చున్నాడు కాబట్టి వీడు చేరి చేరగా ఉన్నాడు వీడేదో ఉపాయం చేస్తారు ఇలాంటి వేషాలు లేకపోవ్వు కొన్నావు నువ్వే గారి సందర్శం ఏం చేయమంటారు ఎవరికైనా ఇచ్చే నీ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఉన్నాయండి సరే అయితే ఏం ఫర్ ఏం ఫర్ సేవ వాళ్ళు కుటుంబం ఉంటున్నారండి వాళ్ళు ముంచుకోరు వాళ్ళకి మాత్రమే ఉంటారు వాళ్ళకి వీలు పడితే ముచ్చుకుంటారు లేకపోతే అన్నీ అన్నేసి డబ్బులు ఏం చేయమంటే ఫిట్స్ ఇది పండుగ వేస్తాం పోనే కొంతే చేస్తాం అక్కర్లేదు ఎందుకు మన దానికి ఇప్పుడు నాకు లక్ష ఇచ్చాననుకోండి ఎంజియ ఇప్పుడు మళ్ళీ దాని మీద రెవెన్యూ ఎక్కటాల దాన్ని ఖర్చు పెట్టిన ఉపాయం చూడాలి ఇప్పుడు పోగేసిన లక్షే ఖర్చు పెట్టి ఉపాయాలు దొరికితే ఇబ్బంది ఇంకా లక్ష్యం ఎక్కడ పోగేస్తా పోగేయటం అన్నది మానేసియా సర్వ పరిగ్రహ స్ట్రాటి లో అంటే పది చీరలు ఉంటాయి ఐదు లక్షలు పెట్టిన ఐదు చీరలు ఇస్తాయి పత్ కులాలు బంగారాలు ఓ తొమ్మిది లక్ష పెట్టుంది తొమ్మిది ఓ ఇల్ల వాళ్ళు ఇల్లు ఇచ్చాయి ఎవరికి పై వాళ్ళకి ఇవ్వద్దు నీళ్ళు కావాల్సిన వాళ్ళకే రెండు లక్ష పెట్టుంది ఇచ్చే చెత్త సర్వ పరిగ్రహ ఆఖరికి రెండు భగవద్గీత పుస్తకాలు ఉంటే మీకు నచ్చిన పుస్తకం అసలు తిట్టుకుని ఇంకో పుస్తకాన్ని అడిగిన అడగినదే తడువుగా ఇచ్చి అడగని వారిది పాపం టు గివ్ గివ్ వన్ గివ్ వన్ గివ్ అండ్ గ్రావ్ అండ్ గ్రాప్ మానేసి ఆ పని మీరు మొదలు పెట్టండి మీకు ఆ క్రీడ అనుభవం కొడుతుంది దాంట్లో ఉండే క్రీడ పియర్ జాయ్ ఆనందం అనుభవం కొడుతుంది చెప్త సర్వ పరిగ్రహ తర్వాత శారీరం కేవలం కేవలము శరీరము నెలబెట్టే కర్మా కర్మను కుర్వంచేయువాడై కర్మఫలమనే దోషమును నా ఆప్నోతి పొందడు కర్మ చేస్తాడు కర్మ చేయడం అంటే శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు కర్మ అవుతూ ఉంటుంది జాలి చేసడం కూడా కర్మే ఉన్ని సన్ని సన్నతి కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు మూసినప్పుడు కూడా కర్మ గేత యొక్క లెక్కలు కూర్చుంటే కర్మ ఆఖరికి నిద్రపోవడం కూడా కర్మ స్వతన్ స్వతన్ నిద్రపోతున్నాడు గాలి పీల్స్తున్నాడు రెండింటి కర్మంలో లెక్కడు లెక్కేసి ఆ కర్మ విడిచి బంధించదు అని చెప్పారు కాబట్టి ఏయో ఏవో కొన్ని కర్మలు అవుతూ ఉంటాయి కర్మ అంటే కర్మఫలం ఉంటుంది బంధిస్తుంది కానీ వీళ్ళు బంధించదు పుణ్యము బంధిస్తుంది పాపము బంధిస్తుంది ఆ రెండు కూడా వీడిని టచ్ చేయవు అని కర్మసంగ పరిత్యాగైనటువంటి వ్యక్తిని ఈ శ్లోకంలో ప్రజెంట్ చేశారు దీనికి దృష్టాంతంగా చెప్పాలంటే ఒకప్పుడు దృష్టాంతం దత్తాత్రేయ మహర్షి సుఖ మహర్షి అలాంటి సన్యాసులు ఎతులు శంకరాచార్య శంకర భగోత్వాదులు ఆధునిక కాలంలో చెప్పాలంటే రమణ మహర్షి ఇలాంటి దృష్టాంతాలని చెప్తారు రమణ మహర్షి ఆశ్రమం మీద ఒక శిష్యుడు కేసు చేశారు కోర్టులో ఆ కోర్టు రమణ మహర్షికి తాకీది ఇచ్చారు మీరు వచ్చి మీరు డిఫెండ్ చేసుకోండి లేకపోతే మీ ఆప్షన్స్ లో కేసులు నిర్ధారణ చేయటం అవుతుంది ఇనాప్సెన్ఫియా డెసిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే దాదాపు కట్టినప్పుడు కోర్టు కోర్టు అడ్మిట్ చేసినప్పుడు దానికి ఏదో ఒక రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇనాప్సెన్ఫియా ఇవ్వాల్సి ఉంటుంది ఇనాప్సెన్ఫియా ఇస్తే ఇక మీరు గో ఇన్ వచ్చి ఉదోన్ నో ఆయనకి కాశీ ఇచ్చారు ఆయన ఉన్నారు ఆయన నాట్ డిఫెండ్ అన్నారు అంటే డిఫెండ్ చేయకపోతే ఇలాగా దేన్ని డిఫెండ్ చేయాలి ఈ ఆశ్రమం మంది నో అన్నా చూపిస్తాను అప్పుడు ఆయన అడిగారు మీరు డిఫెండ్ చేయకపోతే ఈ ఆశ్రమం అంతా ఆయన అవతల ఆయనకి పోర్టు వాళ్ళు దా డలు పరిచయారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తాను ఏది ఆ పైన గుహ ఉంది కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను పదిహేడు ఏళ్ళ ఆ ఇక్కడికి వచ్చారు చిన్నకు వచ్చారు ఇది నీది కాదు అంటే మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతాను గుహ ఎవరు కాదండి కదా అక్కడికి పోతాను అని చెప్పారు ఆయన అటెండ్ ది కోర్ట్ అప్పుడు కోర్టు వాళ్ళు ఒక కమిటీని వచ్చారు అయన అటెండ్ కాడని చెప్పారు ఎవరిలో ఆ జడ్జి కొంత యోగ్యుడు కనుక ఒక కమిటీని వేసి ఆయన దగ్గరికే వెళ్ళి విట్నెస్ తీసుకురండి అని చెప్పారు అప్పుడు వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ మీదేరా అని అడిగారు నాది కాదని చెప్పారా ఈ ప్రాపర్టీ ఆయన దిచ్చే ఇచ్చారు మీ ఆయన అయితే ఆయన దిక్ చేయించారు ప్రాపర్టీలో ఎందుకుంటున్నారు వచ్చాను వీళ్ళందరూ నా చుట్టూ చేరి దీన్ని నిర్మాణం చేశారు భోజనం పెడుతున్నారు అంటున్నాను మీరు ఇక్కడ ఉండొద్దంటే నేను వెళ్ళిపోతానని చెప్పారు మరి ఆయన దావా మీ డిఫెన్స్ ఏమైనా లేదు ఇప్పుడు ఆయన ఇచ్చేసినా మీకే అభ్యంతరం లేదా అభ్యంతరం లేదు సరే అయితే నేను డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఎలా యోగ్యంగా ఉంటే అలా చేస్తామంటే శుభం భూజాతం మీరు అలాగే చేయండి అని చెప్పారు బీసీసీ ఎవిడెంట్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటే నాకేదో అభిప్రాయం లేదు ఆయన వ్యతిరేకిస్తారు ఆ వ్యతిరేకిస్తారు ఆయన ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు లైక్ ధ్యాన నేను దర్దక్షింది నాకు గుర్తు లేదు అతను కాబట్టి ఆఖరికి జడ్జి చూసి ఆయనకు అధికారం లేదు రమణ మహర్షి అయ్యి అని ఆయన విజ్ఞందించాడు దాంతో రమణాశ్రమం ఉంది లేకపోతే అప్పుడే తెలుగుతుంది అది ఆయన పెట్టుకున్నది కాదు భగవంతుని చెప్పాడు శివానంద కూడా అదే మాట అన్నారు నేను పెట్టుకున్నది కాదంటే భగవంతుని పెట్టాడు నేను కట్టింది కాదు చిప్పుడు నిర్మాణం దానంతరం నిర్మాణం అయింది అన్నారు కాబట్టి చెక్త సర్వపరిగ్రహ శారీరం కైవలం కర్మ కులవని ఆత్మోతి తెలుసు హైయెస్ట్ గోల్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ రేపు రేపు భాష ఓం పూర్ణమద పూర్ణముదం పూర్ణ పూర్ణము దూర్ణ పూర్ణమాదాయ పూర్ణమే వశిష్య శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజ్యో నమ హరి ఓం ద్రీకృష్ణ